ని ధ్యాస్తున్న వాక్యాన్ని ప్రభా జీవించమని ఇందులో మా హృదయాలకి జీవితాలకి ఎంతో ఉపయోగకరంగా చేయండి ఇది ఆశ్రెండ్ అభిషేకించి వాడుకోండి తండ్రి ఇంతే కాకుండా ప్రభా పా ద్వారా ఆరాధిస్తుండగా తండ్రి ఆయన మా హృదయాలను తండ్రి ఎక్కివించి అయ్యా తండ్రి నైనా మీకు తండ్రి స్తూతి అర్పణ అర్పించడానికి ఇటు కృపదేయమని రాత్రి తండ్రి మాకు ఇచ్చిన విశ్రాంతి ఈ దినవంతుల్లో మాకు ఇచ్చిన జీవాన్ బిడ్డలు ఇంత వందనాలు తండ్రి నిన్న పడకల్లో ఉండి తండ్రి నిన్న చివరి దృష్టిలో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి జ్ఞాపకం చేసుకోమని అయ్యా నీ బిడ్డలను చేసుకోమని నీ సేవకులను జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తూ మా సమయం జీవనకరంగా చేయమని పేట తండ్రి నేను ఎవరైతే తండ్రి నా డ్యూటీలో ఉన్నారో తండ్రి పనుల్లో ఉంటున్నారో తండ్రి ఆయన ప్రభా తండ్రి ప్రేయర్లు జాయిన్ అవుతున్న విధానం బట్టి అయ్యా తండ్రి నన్ను నడుస్తున్న కృపను బట్టి ఎంతో వందలు చూపించు ఏ సూపర్పేట బహుమీని ఎంతో వేసుకుంటున్నాం తండ్రి థ్యాంక్ యూ సార్ రవి బ్రదర్ పాట పాడండి పాట పాడండి దేవదూతలు ఆరాధించు పరిశుద్ధురాసయ్యా నా నిలు వెళ్ళని నావు నా మన సారమీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మన సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కలలన్నీయు మహిమను వివరించునే ప్రతి వసంతము నీ దయా కిరీటమే వివరించు నే ప్రభువానిందే ఆరాధించేద కృతజ్ఞతాపణలతో కృతజ్ఞతార్పణలతో ప్రభువాణిందే ఆరాధించేద కృతజ్ఞతాపణలతో కృతజ్ఞతార్పణలతో అత్యున్నత సింహాసనముపై ఆశీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయ్యా నా నిలు వెళ్ళ నింది నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా హరిమలించునీ నా సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముదు నన్ను నడు పంచు చున్నందుని నా సాక్ష జీవితమే పరిశుధాత్ముదు నన్ను నడు పరిశుద్ధ ఆత్మలు ఆనందించేదాద్వనులాతూ హర్షాదనులాతూ పరిశుద్ధాత్మ ఆనందించేదాద్వనులాతూ హర్షాదనులాతూ అత్యున్నత సింహాసనముపై ఆశీలుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా కేసయ్యా నా నిలు వెళ్ళని నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా పక్షి రాజువై నీ రెక్కలపై ీ నా తండ్రి వై నా బాధ్యతలు భరించితీ పక్షిరాజు వై నీర కలపై మోసివే నీవే నా తండ్రి వై నా బాధ్యతలు భరించితీవ నిందే మహిమా పరచద స్థుతిగీతాలతో ీతాలతో యోవే మహిమ పరచేద స్థుతిగీతాలతో స్తులతో అత్యున్నత సింహాసనముపై ఆశీలుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏ సాగిల పది నమస్కారము చేసేదా సాగిలపది నమస్కారము చేసేదాం సార్ చంద్రశేఖర్ సార్ హలో చిత్రు మన రవిద్ర షేర్ చెప్పారు తర్వాత నేను జాయిన్ అయిపో ముందు చిన్నగా ప్రార్థన చేస్తాం సూత్రం ప్రభావ పరిశుద్ధి గొప్పదేవా సర్వశక్తి సంత మోహన్ దాన్ని చేస్తూ తెలుసు అవతరమైన అబ్రహా సాక్ గొప్పదేవా నా ఉండదు ప్రభావం కూడుకున్నాం ప్రవా చిన్న గుంపులాగా పిడుతున్న ప్రభావం దిగండి మీ ఆత్మకు ఆవరింప చేయండి అభిషేకించండి ప్రభావం ధ్యానించబోతున్నారు మీకు పరిశుద్ధ ఆత్మ నడిపించి మాకు బయట ఓ ప్రభావ మీరేమో సహాయ నడిపించలేనా తలంపులు ఆలోచన కొట్టిన ప్రభావ మీ యొక్క తలంపులు మీ యొక్క ధ్యానం అనుగ్రహించి నడిపించి మీ నామాలను నేను తెచ్చుకోవాలి చేసి గురించి పరిశుద్ధ నామము కాదించిగా ప్రకటన గ్రంథంలో వచ్చనం నేను తీసుకుంటాను ఈ ఒక వచ్చిన నేను అర్థం చేసుకుని కాయసో నేను మీతో షేర్ చేస్తాను కాబట్టి మొదటి అధ్యయనము ఏడో వచ్చిన చెప్పబడుతుంది ఏడో వచ్చినంలో ఏముందంటే ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారిను చూచెదరు భూభనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమె అలలీయ ఈ వచ్చిన లో ఆయన రాకడానికి సంబంధించి ఆయన వస్తాడు ఈ లోకానికి తిరిగి అన్న ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆయన మేఘారు అంటే మేఘాన్ని ఆయన వస్తాడు మేఘం అంటే ఆయన మహిమకు సాధిశం కాబట్టి ఆయన మహిమ మహిమతో వస్తాడనే విషయం చెప్తాడు అయితే ప్రతి నేత్రం ఆయన చూస్తారంట అంటే ప్రతి నేత్రం ఆయన చూచు అన్నప్పుడు మూడు విషయాలు చెప్పబడుతుంది ప్రతి నేత్రము ఆయన చూచును అన్నప్పుడు అంటే అంతకు ముందు చూడలేదు ఆయన్ని అనే విషయం మనం అర్థం చేసుకోవాలా అంటే ఇది దేవుని బిడలు కదా మన ఆయన రక్షణ పొందిన బిడల గురించి చెప్పబడుతుంది వాళ్ళ గురించి చెప్పబడుతుంది వాక్యం అన్నప్పుడు అంతకుముందు ఆయన చూడలేదా ప్రభులేదా అనే విషయం చూస్తున్నాడు అప్పుడు ఎందుకు చూడాలా అనే విషయం అక్కడ జాపం చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రభుని చూసిన వాళ్ళు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ప్రభుని చూసిన వాళ్ళు ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు ధన్నులు ఆయన చూస్తాడని వాక్యం చెప్తుంది కాబట్టి మన హృదయం అన్నప్పుడు పరిశుద్ధం ఉన్నప్పుడు ఆయన రక్తంతో మన హృదయాన్ని ఆయన పరిశుద్ధ పక్షింది కాబట్టి ఆయన చూడగలుగుతున్నాం మనం ఆయన డైరెక్ట్ గా చూడలేకపోయినా కానీ పరోక్షంగా ఆయన వాక్యాలని చూస్తున్నాం కాబట్టి ఆయన వాక్యం ఆయన చూడగలుగుతున్నాం మన హృదయంలో అన్నప్పుడు ప్రతి నేత్రం ఆయన చూసిన అన్నప్పుడు విషయం అక్కడ చెప్తున్నప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు అంతకు ముందు చూడలేదా అన్నప్పుడు అంటే చూసిండ్రు కానీ చూసినప్పుడు వాళ్ళు ఎందుకు ఆయనను పొడిస్తున్నారు తర్వాత ఎందుకు భూజుల రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తుకుంటున్నారు రొమ్ము కొట్టుకుంటున్నారు ఎందుకు అన్నప్పుడు చూడండి ఆయన ఈ లోకంలో ఆయన ముందుగానే చెప్పిండు ఆయన తిరిగి వస్తానని కాబట్టి ఆయన వచ్చిన పనిని ముగించుకొని తిరిగి వెళ్ళేటప్పుడు వేసు చెప్పిండు మీరు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టి వార్త ప్రకటించమన్నారు కాబట్టి ప్రతి క్షణము ఆయన చెప్పినప్పుడు ఆపో మొదటి అధ్యాయం చెప్పినప్పుడు తర్వాత మత యన్స్ వార్తలు అధ్యాయంలో కూడా మనం చూస్తాం ఆయన ప్రతి విడ వెంట ఉండి వాళ్ళకి వాక్యం బయలుపరచడం మీరు అనేక శిష్యులు చేయండి మార్కు శివార్త అంటుంటా అలా చెప్పిన చివర మార్కు శివార్తలో ఉండొచ్చు ఆ వాక్యం ఆయన ఆయన వాక్యం బయలుపరుస్తున్నప్పుడు ఆయన తోడుగున్నట్టు ఇది యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నానని చెప్పింది ఆయన కాబట్టి ఆయన వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు ధైర్యంగా నిలబడి ఆయన చూడాలా అనే విషయం అక్కడ చెప్పబడుతున్నప్పుడు ఇక్కడ ఆయన ఎందుకు చూస్తున్నారు అందు ప్రతి నేత్రం ఆయన చూసినప్పుడు అందరూ చూస్తే రక్షణ పొందిన వాళ్ళు చూస్తారు రక్షణ పొందిన వాళ్ళు చూస్తారు కానీ రక్షణ పొందిన రక్షణ పొందకపోయినా కానీ ప్రతి ఒక్కరు సువార్త వింటారు అని వాక్యం చెప్తుంది మతార్తలో ప్రభు వ్యాప్తం చేసే ఇరవై నాలుగో జన్మందంటే రాజ్య సువార్త సకల సకల జిల్లలకు ప్రకటించిన తర్వాత అప్పుడు అంతమస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు ఈ యొక్క వాక్యాన్ని వింటారు ఈ సువార్త వింటారు కాబట్టి ఎంతమంది వింటారు ఎంతమంది స్వీకరిస్తున్నప్పుడు కాబట్టి ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు ధైర్యంగా ఉంటారంట ఎవరైతే స్వీకరించరో ఒకవేళ స్వీకరించినా గాని ఆ టైం కు వాళ్ళు రిచ్చి వాళ్ళు ఆ టైం ఆయన వచ్చి టైం తీసినప్పుడు భయపడి పరిగిపోతారు అంట పారిపోతారు అంటే బయటపడి మనం చూస్తాం కొండలు గృహాల్లో కూడా దాంకుంటారంట మరుగు చేయి ఆ ఉగ్రతో భయంకరంగా ఉందని చెప్తా ఉంటారు అంటే అంతగా ఎందుకు పరిగెత్తున్నారు దేవుని బిడలు ఎందుకు అంతగా పరిగెత్తాల్సి వచ్చింది ప్రతి నేత్రం అని చూస్తున్నప్పుడు ఎంతో మంది రక్షణ పోగొట్టుకుంటారు అనే విషయం అక్కడ చెప్పబడుతుంది కాబట్టి అందరికీ సువార్త పోతుంది అని మనం నమ్ముతున్నాం కానీ ఎందుకు ఈ వాక్యాన్ని జ్ఞాపం చేస్తున్నప్పుడు ఆయన వచ్చి ప్రతి నేత్రం ఆయన చూస్తున్నప్పుడు మనం ఎట్లా ఉన్నాం చూసి పరిగెత్త వాళ్ళలాగా ఉన్నాడు అంటే మూడు గుణగా చూడటం ఒకటి తర్వాత పొడిచే వాళ్ళు చూస్తారు పిల్లలంటూ రొంపుకుంటారు కాబట్టి ఆయన వస్తున్నప్పుడు మనం ధైర్యంగా మన ప్రభు వస్తే ఇంతకాలం నా ప్రభు నన్ను ఈ లోకంలోకి వస్తున్నాడు ఆయన వస్తని చెప్పి ధైర్యంగా ఉండాలి కానీ ఆయన చూస్తే చూసినప్పుడు అందరూ రొమ్ము కొట్టుకు అక్కడే చాలా బాధ అనిపిస్తున్నదా ఎందుకంటే ఆయన ప్రభు నమ్ముకొని ఎందుకు ఆ క్షణానికి ఆయన వచ్చేటప్పుడు రొమ్ము కొట్టుకుని పరిగెత్తాలన్నప్పుడు అంటే వాళ్ళు ఆయన చూడలేదన్న అంటే ఒకప్పుడు దేవుడు నమ్ముకున్న రక్షణ పొంది తర్వాత ఇక లోక ఈ లోకంలో కొట్టుకొని పోయిన వాళ్ళు ఇదంతా నమ్ముకు ఐదికమైన చేత ఫస్ట్ ఎంతో ఆత్మీయంగా ఎంతో పశువుతో ఉన్నప్పుడు ఉన్న చివరికి వచ్చేవారికి అది పోగొట్టుకొని వాళ్ళు ఈ లోకంలో పడి ఉన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు పది పడి పడిగెడుతున్నారని విషయం కాబట్టి ఆయన నేత్రం చూసుకుని ఆయన పొడిచిన వాళ్ళు చూసారు అన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం ఈ వాక్యం నేను విన్నాను మన బైబుల్ స్టడీలో నేను కానీ ఆశ్చర్యం ఏంటంటే నేను ఏమనుకున్నా అంటే ఇది ఎట్లా నేను అర్థం చేసుకుంటే అంతకుముందు ఆయన పొడిచిన వాళ్ళంటే రోమిలు కదా పొలిసింది ఆయన బల్లెంతో పొడిచింది ఎవరు ఆయన చనిపోయినా లేదని రోమిలతో రోమిలు పొచ్చిన బలెంతో ఏం చెప్తారంటే ఆయన పొడిచిన వారిని చూసేదారు అన్నప్పుడు ఇక్కడ కొంచెం ఒక విధంగా రోమిలు పొడిచే మనం ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు కానీ అక్కడ ఆయన చూసేదారు తర్వాత భూజనులు ఆయన చూసి రొమ్ము అంటే భూజనులు అంటే అందరూ జన గొప్ప జన సమగ్రం అందరు కానీ ఇక్కడ పొడిచిన వాళ్ళు ఎవరు ఆయన బోధిస్తున్నారు అన్నప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ వాక్య నాకు అర్థం కాలేదు ఎందుకు అంటే రోమిల్ గారు పొడిచింది సిరి రోమిలు కానీ దాని కారణ కారకులు ఎవరు ఇస్తాల్సి ఉన్నాయి కదా కాబట్టి దాని కారకులు వాళ్ళే అయితే ఇదే ఇదే వాక్యము మనం జక్ర గంధంలో జక్రే గంధం చివసారి జక్రే గంధంలో చిన్న ప్రవక్తల పుస్తకాలు ఉంటాయి జక్రే గంధంలో పైన జక్రే గంధం పైన అధ్యాయంలో ఏముందంటే పన్నెండో అధ్యాయం పదే వచ్చిన జక్రే గంధం పన్నెండవ అధ్యాయం పదే వచ్చిన ఏమంటే ద్రావిడి సంతతి వారి మీదను ఎరుసలేము నివాసులను మీదను కరుణను అందించే ఆత్మను విజ్ఞాపన చే ఆత్మను నేను కొమ్మరింపగా అంటే దావిని సంతతి వారెవరు ఎరుస నివసిస్తులెవరు కాబట్టి వీళ్ళంతా ప్రభు నమ్ముకున్న అయితే ఇక్కడ ఆశ్చర్యకరము ఏముందంటే ఆ విజ్ఞాపన ఆత్మను నేను వారిని నేను కొమ్మరింపక వారు తాము పొడిచిన నా మీద అంటే నా అన్న ప్రక్కడ వాక్యము డిఫరెంట్ గా మారిపోతుంది అంటే ఇది పాత నిబంధనలు చెప్పబడిన వాక్యము ప్రయాణ గంధంలో అది మళ్ళా దేవుడు చూపిస్తున్నారు అంటే వీళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు ఎందుకు ఆయన పొడుస్తున్నారు ఆయన ఎందుకు మళ్ళా ఒక విధంగా చెప్పాలంటే మళ్ళా ఆయన తెలివి వేస్తున్నారు మళ్ళా క్రైస్తవులు ఎప్పుడు అంటే మళ్ళీ ఎప్పుడైతే మన ప్రభువును నమ్ముకొని ఆయన సత్యాన్ని స్వీకరించి రక్షణ పండుకొని మళ్ళీ తిరిగి వాపస్ యూటర్ తీసుకొని ఈ లోకంలో కలిసిపోయినప్పుడు ఆయన మళ్ళా మనం తెలివిస్తున్నాం ఆయన మనం పొడుస్తున్నాం ఆయన ఇది చాలా బాధకరం కదా కాబట్టి అలాంటి వాళ్ళు కాబట్టి ఆయన కరుణించే దేవుడు ఆయన ఆత్మ విజ్ఞాపించే ఆత్మ కుమ్మరించినప్పుడు వారు అన్నప్పుడు వారంటే వాళ్ళ రక్షణ తాము పొడిచిన నా మీద తాను ఒక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ తృప్తిని విషయమై ప్రాపించినట్లు అతని విషయమై దుఃఖించు ప్రతించరు అని చెప్తుంది ఇక్కడ అంటే ఆయన పొడిచిన వాళ్ళు ఎందుకు అట్లా ప్రభు అంటే ఈ ఈ కవి ఈ వాక్యము చాలా ఆశ్చర్యకరంగా వాక్యం కాబట్టి ఈ ప్రకటన గంధంలో ఈ ప్రకటన గ్రంథం ఉన్నప్పుడు చాలా మనకి ఎప్పుడు మనం ఇంతగా ధ్యానించలేదు మేము చాలా వాక్ రికార్డింగ్స్ లో ఉన్నాం కానీ అన్ని చాలా విషయాలు అందులో అన్ని ఒక క్లూ లాగా ప్రధాన గంధం ఒక బేసిక్ ఇంట్రొడక్షన్ లాగా అంతకుముందు మేము ఈ కేజీపీఎం లో మేము చూసినాం ఈ చాలా వరకు రికార్డింగ్స్ లో ఉన్నాయి కానీ కానీ అక్కడ ఏంటంటే ఈ వాక్యాలన్నీ చిన్న ప్రవర్తల విషయం గానీ వే నుంచి మలాఠీగా ఉన్న వరకు ఇవన్నీ మేము చూసినాం కాబట్టి ఈ ప్రకరణ గంధం ఆ ముందు బయలుపరచున్న ఈ యొక్క రంగుల విషయం కానీ జక్రేగందం ఈ యొక్క వాక్యాలన్నిటి కూడా అవి ముందుగానే అవి చూసినప్పుడు ఒక ఇంట్రడక్షన్ అంటే అంత ముందు తెలియని రీతిగా ఇప్పుడు ఈ కనగంధం ధ్యానిస్తుంటే కొంతమేరకు మాకు అర్థం అవుతుంది కొంతమేరు అర్థం చేసుకున్నప్పుడు ఈ ప్రవచనం ఎట్లా అర్థం చేసుకోవాలా అనేది మాకు దేవుడు విషయం దేవుడు బయలుపరిచిన కాబట్టి ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జక్రేగం ఈ యొక్క చాలా సాధారణంగా ధ్యానించారు కాబట్టి ఎందుకు ధ్యానించాలన్నప్పుడు ఖచ్చితంగా ఇది ఆయన ప్రభు ఆయన రాకలకు సంబంధించింది అన్నప్పుడు రాకపోయింది అంటే ఇది ఖచ్చితంగా మనకు సంబంధించినే ఈ బైబుల్ అంతా మనకు సంబంధించి కాబట్టి ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలన్నప్పుడు సో మనుషులు మామూలుగా మన సేవ చేస్తాము దేవుని పరిచర్ చేస్తూ ఉంటాయి అన్ని ఉంటాం వాక్యం చెప్పేసి ఆదరణకరంగా మనం వాళ్ళని ఆదరించాలి కాబట్టి వాక్యంతో చెప్తా ఉంటాం కానీ ఆయన వచ్చే టైం ఎట్లా ఉన్నారు మనుషులు ఎట్లా జీవిస్తున్నారు మనుషులు అని మనము ఫస్ట్ తర్వాత మనం తెలుసుకున్నాక ఒక ఆ తెలుసుకున్నాక ఈ వాక్యం చూసి ఈ లోకంలో పట్టు ఉన్న దేవుని బిడలు మనం చూసినప్పుడు మనకి ఎంతో బాధగా వేదన కనిపిస్తూ ఉంటది అంటే ఈ వాక్యము ఎట్లా ఉంది ఎట్లా నెరవేరుతుంది మనం ఎట్లా జీవిస్తుందని కాబట్టి ఈ ప్రధాన గంధం ఒక ఆత్మీయ జీవితానికి ఒక పునాది మనకి కనిపిస్తుంది కాబట్టి ఈ వాక్యాలని ప్రకృతి సంబంధంగా చూస్తే మనకు అర్థం కావు ప్రకృతి ఆత్మలోనే చూడాలనేసి అని ప్రభుత్వం మనకు అది ఎట్లా దేవునికి దేశించే వారికి అంటే ఆయన ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో వాళ్ళకి బయలుపెచ్చినంత కంటికి కనవడలేదంట చెవి తినవాళ్ళు హృదయ గౌతమం రాలేదు అని చెప్తున్నది అనేక పర్యాల నుంచి ప్రభు ప్రవక్ వారు కానీ ఎందుకు ధ్యానించలేదు ఆయన ఎందుకు బోధిస్తున్నారు అన్నప్పుడు అది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూస్తే వాళ్ళు ఎవరన్నప్పుడు నాకు అర్థం కాదు రోమిలు అనుకున్నాను నేను ఫస్ట్ కానీ రోమిలు రాదు దేవుని బిడలే మళ్ళా తిరిగి ఆయన చూస్తున్నారు ఆయనకు వేదన కల్పిస్తున్నా ఎంతగానో ఆయన స్తాను మన విషయంలో ముందు వాక్యం నా ప్రజలు నశించిపోతున్న ధ్యానంలో కానీ కానీ ఇవన్నీ ఇవన్నీ అప్పుడు అర్థమైంది ఇవన్నీ తెలుసుకోవాలా మనం ఒక దేవుడు నమ్ముతున్న ప్రతి బిడ్డ ఈ విషయాలు తెలుసుకొని వాళ్ళకి ప్రకటించకపోతే మనం ఎందుకు జీవించాలి లోకంలో యోగంకి జరగబోయని దేవుడు ముందుగా ఆయన ఆయన ఈ ప్రతి వాక్యం వాళ్ళు ఎంతగా ఆత్మలో ఎదుగున్నప్పుడు వాళ్ళకి అది బయలుపరిచినప్పుడు దేవుడి ఈ యొక్క విషయాలు రాసిచ్చింది కాబట్టి ఈ ఈ వాక్యాల నుంచి మనం ఈ యొక్క సత్యను ఇంకా ఇట్ల నుంచి ఇంకొన్ని విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు ఎందుకంటే మన కాలకు సంబంధించింది కాబట్టి అందుకే మనం చూస్తూ ఉంటాం కదా మనం సాధారణంగా చిన్నగా ఏంటంటే మనం మనకు తెలుసు మజ్జిగలు వేస్తారు కదా మజ్జిగ చేసినప్పుడు ఆ మజ్జిగుల కవ్వం పెట్టేసి తాడుతున్న దాన్ని తిరుగుతూ ఉంటాం అది చిలికే కొన్ని చిలికే కొన్ని ఎందుకు వెళ్ళిన వస్తే ఉంటది వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది అది అయిపోయినంత వరకు అది చిలుకొని వస్తూనే ఉంటది అప్పుడు ఒక ముద్దలాగా సాయం అక్కడే దేవుని సత్యం కూడా మనం తోడుకునే కొన్ని మనం ఎంతగా ధ్యానించుకుంది నెల నెల సంవత్సరాల సంవత్సరంలో పోతూ ఉంటుంది ఎందుకంటే మన ప్రభుజిత్తులు శాశ్వత కాల జ్ఞానాన్ని దేవుడు మన హృదయంలో పెట్టినట్ట ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం కానీ అది తెలుసుకునే మన తరం జరుగుతుంది కాబట్టి ఇది తరతరాల నుంచి అది బయలుపరచబడుతూనే ఉంది కాబట్టి ఏ తరం గ్రహిస్తున్నారు ఏ కాబట్టి చివరి కాలం మనము ఇది గ్రహించుకొని నేర్చుకోవాలని ఎంతగానో ఆసక్తి కలిగిన మనం కాబట్టి ఆశ ఉండదు సగదల్ గా దానించాలని కాబట్టి ఆ ఆ సీరియల్ గా దానిస్తున్నప్పుడు ఇంకా బాగా అర్థం చేసుకొని ఇది మనం రాసుకొని ఇతరులకు మనం ప్రకటించినప్పుడు వాళ్ళు ఎట్లా అర్థం చేసుకోగలుగుతున్నారు అన్నప్పుడు ఇది చాలా మంది ఒప్పుకోరు దీన్ని ఎందుకు ఏముంది అన్నప్పుడు ఒప్పుకోరు చాలా మంది కాబట్టి చూడాలి ఎందుకన్న ఒకటే ఒక వాక్యం చూస్తాను నేను దురు రాశన పత్రికలో ఒకే వాక్యం చేసి నేను ఇంతకాను అన్నది హెదురు రాసిన పత్రిక హెదురు దర్శన పత్రిక పద పదవ అధ్యాయము పదకొండవ ధైర్యంలో మనం సత్యముని వచ్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధి పాపం చేసిన ఎడల పాపములకు ఉండదు కాని కాబట్టి మనం సత్యం వచ్చిన అనుభవ జ్ఞానం అంటే దేవుని నమ్ముకొని సత్యను గ్రహించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మళ్ళీ బుద్ధి పాపం చేస్తే మళ్ళీ బలి ఉండదంటే ఇంకా అంటే మళ్ళీ ఆయన మరణించడం మన కొరకు ఒకసారి మరణించడు ఈ లోక పాపం కొరకు ఆయన కాబట్టి మరలా ఆయన మరణించే మన కొరకు న్యాయ తీర్పులకు భయంతో ఎదురు చుట్టూ విరోధులను సహింపబోవు అగ్ని ఇకను ఉండును కాబట్టి ఖచ్చితంగా శిక్ష ఉంటది కాబట్టి సత్యం తెలిసి కూడా నమ్ముకొని అన్ని అన్ని మనం తెలుసుకొని మన తిరిగి మన పాపం చేస్తే ఆయన పోల్చినట్టే ఇవన్నీ మన అనుభవాలు ఇవి అన్ని పనులకు సంబంధమైన అనుభవాలు ఆయన చూసి మళ్ళా తిరిగి మళ్ళా అబద్దం తిరిగి మళ్ళా ఆయనకి విరోధంగా మనం జీవిస్తే ఖచ్చితంగానే మనం పొడిచిన వాళ్ళని అది దేవుని బిడలే పొడిస్తారు వాళ్ళ స్థితికి కాబట్టి అది చాలా వేదనకరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చెప్తాడు ఎవరైనా మోస ధర్మశాస్త్రం నిరాకరించిన ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికర కనికరింపకుండా వాళ్ళని చంపుదు అంటే మోస ధర్మశాస్త్రం ఇద్దరు సాక్షులు చెప్తాం తెలిసారు అయితే చూడండి పండుగ ఇరవై తొమ్మిదవ దేవుని కుమారుని పాదములతో తెచ్చి అంటే ఆయన ఎంత భయంకరంగా మనుషులు జీవిస్తారు అన్న ఆయన పొడటం ఉన్నప్పుడు ఎంత అది ఎంత వేదనగా ఉంది అన్న తన పరిధి పరులకు సాధనమైన నిబంధన రక్తం అపవిత్రంగా ఎంచి కాబట్టి ఆయన మరణాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే అపవిత్రంగా ఎంచి ఆయనను కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండలకు పాత్ర ఎంచగో మీకు తోచును అంటే ఎంత ఆత్మను కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించడం అంటే సత్యాన్ని తిరస్కరించిన సత్యాన్ని తృణీకరించి ఎందుకంటే పరిశుధాత్మ అంటే సత్యాన్ని సాధిస్తుంది ఎందుకంటే ఆ పరిశుధాత్మ అన్నిటికొచ్చినప్పుడు మనం సర్వసత్యంలో పోతున్నాం కాబట్టి ఇవన్నీ ఈ యొక్క మనం తిరస్కరించి మరీ బాహాటంగా మళ్లీ మనం పాపంలో పడిపోతే మళ్ళా ఆయన ఆయన నుంచి మనం తగిలిపోయినప్పుడు ఖచ్చితంగా మనమే ఆయన పొడిచిన వాళ్ళం అవుతాం కష్టవ జీవితం అంటే ఎంత ఇది ఇది చెప్పాలని కూడా చాలా వేదనగా ఉంది కాబట్టి ఇది ఇది ఎంతో భయంకరంగా అంటే ఈ వాక్యం నేను ఉన్నప్పుడు చాలా బాగా నాకు ఈ వాక్యం స్టార్టింగ్ ఈ వాక్యంతోనే నేను నా నా నేను రావటం జరిగింది ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఒక బ్రదర్ వచ్చి ఒక మీటింగ్ చేస్తున్నాను నన్ను ఆహ్వానించింది వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు నేను చెన్నైలు పోదాం అనుకున్నా అప్పుడు సకల జన్ ఆ ప్రాంతంలో జరిగిన విషయం చెప్తాను టూ లో టూ లో వాళ్ళు వచ్చి ఎప్పుడైతే వాక్యం చెప్పిందో అప్పుడు ఆయన పొలిచిన వాళ్ళు ఎవరు అన్నప్పుడు నాకు బాగా అర్థం పెట్టారు అప్పుడు నాకు అర్థం కాలేదు ఎప్పుడైతే ఈ వాక్యం మేము మేము ధ్యానించడము అక్కడ బైబిల్ స్టడీలో అప్పుడు మాకు అవన్నీ ఇంకా వాక్యం అట్లా ఆసక్తి మాకు కలిగి అంటే ఎట్లా ఇది ఆత్మీయంగా అర్థం చేసుకోవాలన్నప్పుడు అది అది చాలా కష్టతరంగా ఉంది కానీ కష్టతరం చెప్పి మనం విడిచిపెడితే అది ఎప్పుడు కూడా మన కష్టంగా ఉండిపోతుంది అది కష్టంగా నిష్టికబడి మనం ఏం చేయాలి అది నేర్చుకోవాలని ప్రయాసపడినప్పుడే ప్రభు మనకు అది చూపిస్తూ ఉంటుంది ఈ వాక్యం చూసినప్పుడు నా జీవితం దేవుడు మేము సాధారణమైన జీవితం ఆదివారం చర్చకు పోవాలా వారంతా పని చేసుకోవాలా ఈ లోకం లాగా అనే అట్లా ఉంది నా జీవితం ఒకప్పుడు ఎప్పుడైతే నేను ఈ వాక్యం ఇది నాకు సంబంధించిన వాక్యం కాబట్టి నేను ఇట్లా ఇట్లా ఉన్నాను ప్రభు అని ప్రభు దగ్గర పశ్చాత్తాపరించి నా గీతాన్ని మార్చుకొని వాక్యాల కానీ స్టార్టింగ్ లో మా అర్థం కాలేదు కానీ కొంచెం మూడు వారాలు రెండు వారాలు వచ్చిన తర్వాత నేను పోలే అది అర్థం కాలేదు ఎందుకు కానీ తర్వాత ఎందుకు నాకు అనిపించేది ఏదో నేను ఎందుకు నా నా నా జీవితంలో దేవుడు ఎట్లా నడిపించిన అనుభవం ఏంటి ఎందుకంటే ఇది నా ఒక సత్తుడు నాకు తగిలింది వాక్యం ఒకప్పుడు నన్ను హెచ్చరించింది వాక్యం అంటే అట్లా జీవించిన ఏమో అనిపించింది నాకు అప్పుడు అప్పటి నుంచి నా జీవితాన్ని మార్చుకున్నప్పుడు ఆయన పొడిచిన వాళ్ళు ఏంటంటే మన సత్యం తెలుసుకుని దేవుని తెలుసుకుని మళ్ళీ తిరుగుబడతాను ఇస్తే ఎంత భయంకరంగా శిక్ష ఉంటది అనే ఒక విషయం అక్కడ చెప్పబడుతుంది కాబట్టి ఈ ప్రధాన ఎందుకు తీర్పులు తెగుళ్ళు ఇవన్నీ వస్తున్నప్పుడు దీనికి సంబంధించింది కాబట్టి మనం మన ఆత్మీయు కొనసాగించుకొని ఆయన సంకూర్ణమైన సత్యాన్ని స్వీకరించి వాటిని అర్థం చేసుకుని మన జీవితంలో పాటించుకొని తర్వాత మన మన సహోదరులు అంటే మన దేవుడు మనం ఎక్కడైనా అనేక ప్రాంతాలు వాక్యం సహకరించినట్లు ప్రేమతో మనం ప్రకటిస్తాం కాబట్టి ఖచ్చితంగా మార్గం చూపిస్తాం అని నమ్ముతున్నాను కాబట్టి నేను అలాంటి కురదేవుడు మనకందరితో అనుగ్రహించాలా కాబట్టి ఆయన ఉగ్రతని ఆయన ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుంది అనే విషయంలో అక్కడ చూసి ఆ టైంలో అందరు పరిగెత్తిపోతుండంగా ఉంటుంది కాబట్టి అలాంటి ఆ రీతిగా మనం వండుకున్న మనం చూడాలూ సత్యాన్ని స్వీకరించి ఆయన కొడుకు జీవించే ఉండాలా కాబట్టి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎవరికి వనాలు దించిన కొంత కంటిన్యూ చేస్తుంది ఎవరికైనా ప్రేరేతన కలిపి బ్రదర్స్ ఎవరైనా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే హలో చెప్పంట్స్ continue థింక్ అదర్వైజ్ బ్రదర్ బ్రదర్స్ I రిగార్డింగ్ శల్ ఐ కాంట్రడిక్ట్ బ్రదర్స్ వర్డ్ అండి రిగార్డింగ్ salvation శాల్యువేషన్ ఒకసారి రక్షణ ఇచ్చిన తర్వాత రక్షణ పోదండి ఆ rakshana ఇప్పటికి పోదు దానికి చాలా సాదృశ్యాలున్నాయి దగ్గర చెప్పింది రిగార్డింగ్ మనకి తీర్పు ఉంది తీర్పు మనకి ఇచ్చే తీర్పు మన బహుమానాలు ఎక్కువ ఏ విషయం గురించైనా రొమ్ము కొట్టుకుని ఏడ్చేది ఏంటంటే బహుమానం గురించి ఏ బహుమానం అయితే కంటికి కనిపించలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయానికి కానిది ఆయన ప్రేమించే వారికి ఆయన దాచి ఉంచిన గొప్పదానిది యాక్చువల్ రివార్డ్ చూసినప్పుడు ద టార్మెంట్ విచ్ టేక్స్ ప్లేస్ ఇస్ వెరీ గ్రేట్ గ్రేట్ టార్మెంట్ అనమాట ఏది మిస్ అయ్యామో మనం ఆ టార్మెంట్ చాలా గొప్పది ఈ టార్మెంట్ యూ కెనాట్ క్లెయిమ్ దిస్ టార్మెంట్ టు బి లాస్ ఆఫ్ శాల్వేషన్ శాల్వేషన్ కెన్ నెవర్ బి లాస్ట్ బట్ చాస్టైజ్మెంట్ ఈస్ డైర్ ఫర్ గాడ్స్ చిల్డ్రన్ వాళ్ళు బెత్తాలతోటి అనేకమైన బెత్తాలు అంటే బెత్త దెబ్బ అంటే దెబ్బలు అంటే దెబ్బలు ఏ దెబ్బలు ఏ బెత్తాలు దావీది దావీ మనకి ఒక మంచి సాదృశ్యం రక్షణ పొందిన దావీ చేసిన పొరపాట్లకి దావీదు ఈ లోకంలోనే దానికి క్రైన్ చెల్లించాడు He has counted the హిత్ of Israel's account number నెంబర్ విల్ఫుల్లీ హాస్ డన్ విల్ఫుల్లీ వెన్ వెచ్చిన టార్మెంట్ వాట్స్ వెరీ గ్రేట్ బిడ్డ చనిపోయినప్పుడు అప్షులోమం వల్ల వచ్చిన శ్రమ గానీ ఇట్స్ వెరీ గ్రేట్ తర్వాత సెవిల్ వల్ల వచ్చిన శ్రమ గానీ గాడ్ డి నాట్ లీవ్ హిమ్ బట్ ఆయనకి ఖచ్చితంగా రక్షణ మాత్రం ఆయన కోల్పోలేదు రక్షణ కోల్పోలేదు గానీ విల్ఫుల్లీ చేసిన పాయింట్ మాత్రం ప్రాయత్వం చెల్లించారు ఈ లోకంలోనే ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ వాట్ వియర్ ఈ గురించి చాప్టర్ త్రీ లో చూస్తే వాడు ఒకడు మంటల్లో నుంచి అగ్నిలో నుంచి బయటకు వచ్చినట్టుగా అంటే వాడి పనులని కాలిపోయినాయి ఆల్ దీస్ వర్క్స్ ఆర్ బింగ్ బర్న్ అవుట్ కాని మంటల్లో నుంచి వచ్చినట్టు లోతు తన తన తన తన పొందిన రక్షణ అంటే గొప్పదంటే లోతుది అబ్రహాము పిలుపుని ఆయన కూడా అంగీకరించిన వాడిగా ఉన్నాడు అబ్రహా దేవుడు లోతుని పిలవలేదు అబ్రహాంని పిలిచాడు స్టారాన్ని పిలవలేదు పరివాణి లేదు ఎవరిని పిలవలేదు ఒక అబ్రహాం పిలిచాడు కాని ఆయన ఆయన పిలుపుకి లోపున అనేకమైన జనము వాళ్ళందరూ కూడా రక్షణ పొందిన వాళ్లే వాళ్ళలో లోతు ప్రాముఖ్యమైన లోతు రక్షణ పొందాడు రక్షణ పొందాడు కాబట్టి నీతి మంత్రుడు అని చెప్పబడుతుంది హైబీ పత్రికలో నీతి ఆ నీతి ఏమయ్యాడు తన జీవితము అక్కడ లో సతముఘమరా కాలిపోయింది కానీ అగ్నిల నుంచి ఒకడు బయటకు వచ్చినట్టే పిల్లలు పోయారు వాళ్ళ జీవితాలు బాగలేవు కానీ వాళ్ళు రక్షణ పొందలేదు రక్షణ పొందింది లోతు లోతు రక్షణ పోలేదు లోతు తన తను ఇచ్చిన పిలుపు ఏ పిలుపు అంటే అబ్రహామ్ వచ్చిన ఆ పిలుపు ఆ రక్షణ కార్యంలో అక్కడ ఉంది ఇది మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం అంటే బికాస్ దాట్ బి ఎనీ కన్ఫ్యూషన్ తిరిగి వచ్చిన కుమారుడు కుమార్డు తిరిగి వచ్చినప్పుడు అక్కడ చూపించిన విషయం ఏంటంటే తన కుమారుడే అది అది అన్ని విషయంలో ఉండినా లాస్ట్ ఈస్ లాస్ట్ లాస్ట్ ఎవ్రీథింగ్ హాస్ నో మోర్ ప్రాపర్టీ హీ కెన్ క్లెయిమ్ ఫ్రమ్ ఇస్ ఫాదర్స్ హౌస్ మళ్ళీ ప్రాపర్టీ క్లెయిమ్ చేయలేదు మిగిలినంతయుమారుడిది పెద్ద కుమారుడిదే మిగిలినంతయు ఇదంతా నీదే కదరా అని అంటాడు అంతా నీదే కానీ ఆయన కూడా తండ్రికి ఇచ్చిన తండ్రికి ఇచ్చిన అధికారం పెట్టి ఆ తండ్రి ఒక ఒక ఒక ఇడ్ని కోసాడు ఒక పాట పెట్టాడు దానికి ఆ అవన్నీ బట్టలు స్నానము ఉంగరము చెప్పులు ఇవన్నీ ఇచ్చాడు అంటే పూర్తి అలంకరణ మొత్తం అలంకరణ మళ్ళీ తిరిగి దయచేసాడు పశ్చాత్తాపం పడకలో పోయిన తర్వాత కూడా రక్షిణ పొందిన తర్వాత కూడా చనిపోయిన మనిషి ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో నుంచి వెళ్లి దేవుడి నామానికి అవమానం తెచ్చినా కూడా చనిపోయేటప్పుడు గాడ్ చనిపోయేటప్పుడు వాళ్ళ నేను ఎంతో మంది జీవితాలు చూశాను నేను ఇలాంటి జీవితాలని ఈ వాక్యం గురించి నాకు తల నాకు ఇప్పుడే కాదు లాంగ్ బ్యాక్ లాంగ్ లాంగ్ బ్యాక్ వెన్ ఐ వాస్ చైల్డ్ హుడ్ ఎక్సెప్లీ రక్షణ పొందిన వాళ్ళు ఇలాంటి జీవితం ఎలా జీవిస్తారు వాళ్ళు పరిలోకం పోతారని చెప్పి సామాజిక దగ్గర ఎట్లా చెప్తారు అనేది నాకు గొప్ప ప్రశ్న అడిగింది నా జీవితంలో కానీ ఐ వాజ్ కంటిన్యూస్లీ సియింగ్ వాచింగ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ బియింగ్ ఫీల్ ఫుల్డ్ వై హర్ దీస్ పీపుల్ హు హాడ్ మిస్డ్ దర్పస్ ఇన్ ద లైఫ్ అండ్ హు హర్ డిఫిటెడ్ గాడ్స్ దేవుడికి నామానికి అవమానం తెచ్చిన జీవితాల్లో చాలా నలిగిపోయినాయి చాలా మంది అనుకుంటారు ఏం నలిగిపోయి మేము బాగా ఉన్నాం కదా అనుకుంటారు వేదన గానీ శారీరకమైన వేదన అనారోగ్యం వల్ల గానీ వాళ్ళ పడకల్లో పడి వాళ్ళు ఏ రకంగా వాళ్ళని దేవుడు వాళ్ళని దాట్ హీ గా ఎవ్రీ వన్ బిఫోర్ హీ డైస్ ఫ్రమ్ దిస్ వరల్డ్ సో గాడ్స్ ప్లాన్ ఇస్ వెరీ క్లియర్ దట్ హీల్ నెవర్ లూ సాలిషన్ హు హెస్ వన్ బట్ వాట్ వీఆర్ గోయింగ్ టు లూ దిస్ అవర్ రివార్డ్ సో ఆ రివార్డ్ కోసమే పోరాడు ప్రతిరోజు నేను నా నా రక్షణ గురించి నేను చర్య నలగబట్టుకుంటున్నాను ఐ ఐ వర్క్అౌట్ మై సాలిబ్రేషన్ ఎవ్రీ డే అంటే ఆ నిజంగా ఆయన కోల్పోతాడని కాదు అక్కడ అర్థం లేదా పట్టణ కాలంలో ఆ పేర్లు తుడిపి వేయబడవు అంటే అర్థం నిజంగా తుడిపి వేస్తాడని కాదు అర్థం అక్కడ బట్ దర్స్ అ వార్నింగ్ అంటే దర్స్ అన్ అశ్యూరెన్స్ దిల్ నాట్ బి వైప్డ్ అవుట్ అండ్ సో వీ హండర్స్టాండ్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్ వెరీ క్లియర్లీ దట్ వీ విల్ నెవర్ లూజ్ సాల్వేషన్ విచ్ ఇస్ గివన్ టు అస్ బట్ దర్ ఇస్ అసైస్మెంట్ దెర్ ఇస్ అ లాస్ ఆఫ్ రివార్డ్ దట్ లాస్ ఆఫ్ రివార్డ్ కెన్ మేక్ యూ టార్మెంట్ గొప్ప టార్మెంట్ సంబడి ఎంజాయింగ్ అండ్ యూ డోంట్ ఎంజాయ్ ద గ్రేట్ టార్మెంట్ బట్ దాయ్ అందుకే సంతోషం ఎవరికి ఇచ్చినట్టు దేవుడు ఎవరైతే నమ్మదగిన వాళ్ళు ఉన్నారో వెల్కమ్ ఎంటర్ ఇంత యు హీన్ ఫేత్ఫుల్ ఫర్ దిస్ స్మాల్ థింగ్ అంటే నిన్న విషయంలో నమ్మకం ఉన్నాం కాబట్టి ఈ ఈ విషయంలో నువ్వు పది నేను నేను నిన్న అధికారిగా చేస్తాను అంటే అక్కడ నమ్మకత్వాన్ని ప్రభుత్వ ఎక్కువగా దాన్ని అనపరిచినట్టుగా అంటే ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్ దట్ గా చిల్డ్రన్ విల్ ఎంజాయ్ విల్ లూజ్ ద ఎంజాయ్మెంట్ ఆఫ్ having the reward having the reward is very important thing and ki ah 24 padalu gurinchi cheptanappudu vaaru simhasanalu vaaru kiritalu gurinchi cheptadu and kiritalu simhasanalu innante that's a great rewards vidyath reward they worship the lord ante reward ichin endukante worship cheyanki oka oka maananam anamata manukichina oka oka oka oka vidhanamata idanante prabhu ni aarambhistharu vallu aa kiritalu and baaram nerpetaru aa simhasananni vidichi petti baasapadaru ante it shows very clear that we We worship, our, worship is worship, and our, is our our our our worship worship worship worship is is is eternal and and with we are going to worship the Lord Ante, I very very clear in that the reward is very expensive which వర్షిప్ అండ్ వర్క్ అంటే అక్కడ వెరీ క్లియర్ ఏం చూపిస్తుంది అంటే దట్ రివార్డ్ ఈస్ వెరీ the టు గివ్ అస్ అండ్ ఐ we నెవర్ అండర్స్టాండ్ అనమాట అన్నిఇమాజినబుల్ అర్థం అనమాట చూస్తాము ఇట్స్ గ్రేట్ టార్గెట్ విచ్ వీ హై స్మాల్ థింగ్స్ చిన్న విషయాల గురించి మనం ఈ లోకంలో తిన్న వారిగా ఉన్నాం thank you ఈ కాంట బ్రదర్ నేను ఒక వాక్యాన్ని చూస్తున్నాను పేతు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయంలో సేమ్ కాంటాక్ట్ మనం ఇంతవరకు డిస్కస్ చేసిందే రక్షణకు సంబంధించింది మొదటి వచనం నుంచి తొమ్మిది వచనాల వరకు రక్షణ అనుభవం ఏ రీతి ఉండాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ అక్కడ కొన్ని కండిషన్స్ పెట్టిండు ఈ రక్షణని ఏ రీతిగా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలని తర్వాత పెద్ద వచనకు ఇష్టపడితే అంటే అందువలన అంటున్నాడు మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకునేందుకు మరీ జాగ్రత్తగా జాగ్రత్త పడుడి దాని తర్వాత క్రియలు చేయని వారైతే అని పైన ఉన్నాయి కండిషన్ మీరి క్రియలు చేయని వారైతే ఎప్పుడునూ చేయు వారైతే సారీ మీరు ఇట్టి క్రియలు చేయువారైతే అంటే పైన తొమ్మిది వర్షాలలో ఉన్న ఆ క్యారెక్టరిస్టిక్ బిలీవర్స్ క్యారెక్టరిస్టిక్ చే వారైతే ఎప్పుడు తొట్రీలరు అలాగునా మన ప్రభువును రక్షణైన ఏ నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడను కాబట్టి రక్షింపబడ్డ వాళ్ళు అందరూ ప్రభు చెంతకు రావాలనేది ప్రభు యొక్క చిత్తం మనం మీకు గ్రహించగలుగుతున్నాం మరోసారి అదే రీతిగా ఇంకా బ్రదర్ చెప్పినట్లు ఆరవ వచనంలో దాన్ని హైలైట్ చేస్తాడు హెబ్రుల్ అస్ట్ర పత్రిక ఆరవ వచనంలో ఆరో వచనంలో ఏమంటుందంటే ఆ ఒకసారి అంటే నాలుగో వచనం చూచిస్తే ఒక్కసారి వెలిగింపబడి అంటే రక్షింపబడి పరలోక సంబంధమైన వరం రుచి చూచి పరిశుధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావంను అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు అంటే మార్గం తప్పిపోయిన వాళ్ళది తిరిగి రావాలని చెప్తుంది వాక్యం తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరల వేస్తున్నారు అంటే ఇది కొంతమంది క్రిస్టియన్ బిలీవర్స్ ఇప్పుడు అందరు గురించి ఈ వాక్యాలు అందరి గురించి చెప్తలేవు పర్టికులర్ ఒక గ్రూప్ గురించి మాట్లాడుతున్నాయి తప్పిపోయిన అంటే రక్షణ అనుభవం రుచి చూసి తప్పిపోయిన వాళ్ళు తర్వాత తప్పిపోయినక జీవిత విధానం ఎట్లుందనేది ఆరో వర్షంలో ఇందాక ఎవరూ చెప్పినట్టు దేవుని కుమారిని మరల సెలవు వేస్తున్నారు అంటే ఫిజికల్ లేయర్లనేమో ఇజ్రైలైట్స్ రోమన్స్ ప్రభుని సెలవు వేసినట్టు మనం చూస్తాం పర్టికులర్ గా ఆ ప్రీస్ట్ దాని తర్వాత సింబాల స్పిరిచువల్ లేయర్ లో బిలీవర్స్ తప్పిపోయిన వాళ్ళు దేవుని తిరిగి మన ప్రభుత్వారు బాహాటంగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు వీళ్ళు వీరికి మారు మనసు ఉంటుందంటే వీరు మారు మనసు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యం ఇది ఒక పర్టికులర్ గ్రూప్ కానీ ఏం జరుగుతుంది ఈ ప్రకటన గ్రంథంలో మనం లాస్ట్ చాప్టర్ లో రిపీటెడ్ గా చూస్తా నాలుగు గ్రూప్స్ ఉన్నాయి కంపల్సరీ అండ్ ఎండ్ టైం వరకు చెత్త సిస్టమ్ లో ఈ నాలుగు గ్రూప్స్ మనకు కనిపిస్తున్నాయి ఇది పర్టికులర్ గా ఒక టైప్ ఆఫ్ గ్రూప్ ఇది కాబట్టి ఈ గ్రూప్ అథారిటేటివ్ పవర్ ఎందుకంటే ఇంత బాహాటంగా అంటే నిజంగా అథారిటేటివ్ ఉన్నట్టు అంటే బోల్డ్గా ఎవరు ఏం చేసుకుంటారులే అన్న ధీమాతో జీవించిన ఈ గ్రూప్ అనేది ఒక పర్టికులర్ గ్రూప్ బట్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే అన్యాయం చేసేవారు అపవిత్రంగా జీవించేవారు నీతి మంతులు పరిశుద్ధులు ఈ నాలుగు గ్రూప్స్ మనకి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి రెఫరెన్సెస్ ఎన్ని వెతికినా మనకు కనిపిస్తూ ఉంటాయి నీతి మంతుల గుంపు ఏం జరుగుతుందంటే వీరితో అసోసెట్ అవుతుంది అందుకే మనకి దా దావి రాజు ఆ మొదటి అధ్యాయం రాసినప్పుడు నాలుగు గ్రూప్స్ గురించి మాట్లాడతాడు అతను అతను ఆత్మలో దుస్తుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండ చోట్ల కూర్చుండీ థర్డ్ గ్రూప్ ఆ ఈ మూడు గుంపుల గురించి మాట్లాడుతూ యహోవ ధర్మశాస్త్రం ను ధ్యానించు నీవు అంటే నాలుగవ గుంపు అది ఆ ఇక్కడ నాలుగు గుంపులు మనకు అక్కడ చెప్తున్నారు కాబట్టి మొదటి మూడు గుంపులు ఏదైతే ఉన్నాయంటే ఒకటేమో దుష్టత్వము ఒకటేమో పాపంలో జీవిస్తున్న గుంపు ఆ మూడవ గుంపు ఏంటంటే అపహాసం అంటే ఎంటర్టైన్మెంట్ చూసే గుంపు అంటే ఆ మొదటి గుంపులు చేస్తున్న క్రియలను చూస్తూ అట్లా ఎంటర్టైన్ అయిపోతున్నారు అది కాంగ్రిగేషన్ టైప్ ఉంటారు వాళ్ళు ఎప్పుడు చూస్తూ ఉంటారు అన్నట్టు అయితే ఈ మూడో గుంపు ప్రాబ్లం ఏంటంటే ఆ మొదటి గుంపులతో అటాచ్ కావలేరు డిటాచ్ కాలేరు ట్రాప్డ్ అన్నట్టు ఉంటుంది ప్రతి దశలో చూస్తే మనం వీళ్ళు ఎటు పోలేరు కొన్నిసార్లు ఏమవుతుందంటే మొదటి రెండు గుంపులు ఈ మూడో గుంపుని ఒత్తిడి ఆ రీతిగానే స్పిట్స్ అవుతా ఉంటాయి చర్చ కాంగ్రిగేషన్ నుంచి మొదటి రెండు గుంపుల నుంచి బయటికి రావడము అంటే వాళ్ళు చెప్పేది ఎట్లా ఉంటుంది అంటే జస్టిఫికేషన్ మనం ఎందుకు బయటికి వెళ్తున్నాం అంటే జస్టిఫై చేస్తా ఉంటది బట్ అది ఎంత జస్టిఫై అనేది ఈ కాంగ్రెజేషన్ ఎప్పటికి గుర్తుపట్టలేదు అండ్ ఫార్చునేట్లీార్చునేట్లీ ఆ నాలుగవ గుంపు ఉంటుంది అది ఈ మొదటి మూడు గుంపులతోనే రిటాచ్డ్ గా ఉంటది ఎక్కడ ఉన్న కానీ వారి ఫెలోషిప్ లో ఉండదు నాలుగో గుంపు అందుకే వాళ్ళని పరిశుద్ధుల గుంపు అంటాం అన్ఫార్చునేట్లీ ఈ వాక్యాలు మనం చూసినప్పుడు ఇది మూడో గుంపుకి రిలేట్ చేసేది కాదు ఈ వాక్యం ఇప్పుడు చూసిన మనం సిక్స్త్ చాప్టర్ లో వీరిని నూతన పరచటం అసాధ్యం ఎందుకంటే వీరు మార్మల్స్ పొందారా మొదటి రెండు గుంపులు బట్ మన ఫోకస్ ఎప్పుడైనా మూడో గుంపే హౌ టు డిసోసియేట్ దర్డ్ గ్రూప్ విత్ దట్ ఫస్ట్ టూ గ్రూప్ నాకు మటు ఆ రీతి అర్థమైంది ఇది ముఖ్యంగా కొరెన్సియన్స్ కొరెన్యన్స్ సెకండ్ కొరెన్సియన్స్ చాప్టర్ చూసినప్పుడు సెకండ్ కొరియన్సియన్స్ చాప్టర్ 5 వర్డ్ 17, సెకండ్ కొరియన్సియన్ చాప్టర్ 5 వర్డ్ 17 లో రక్షణ పొందిన వారి గురించి అక్కడ చెప్పబడుతుంది కాగా ఎవడైనాను వాడు ఎవడైనా కావచ్చు క్రీస్తు చేసినందునలా వాడు నూతన సృష్టి రక్షింపబడ్డ వారి జీవితం నూతన సృష్టి పాతవి గతించినాయి అంటే ఓల్డ్ సిస్టమ్స్ ఓల్డ్ థాట్స్ ఓల్డ్ పాతవి పాపపు జీవితం అంతా గతించినాయి ఇదిగో కృతవాహన్ కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో అయితే ఏ రీతిగా ఉందంటే ఓల్డ్ థింగ్స్ పాస్ అవే బిహోల్డ్ ఆల్ థింగ్స్ హ్యావ్ బికమ్ న్యూ ఆల్ థింగ్స్ అనేది ఆ పదం పోయింది తెలుగులో ట్రాన్స్లేషన్లో పాతవి గతించినవి సమస్తము కృతమైన రావాలి ట్రాన్స్లేషన్లో కానీ ఇదిగో కృతమైన పాతవీ గత కృతమైనడు కానీ అక్కడ ఇంగ్లీష్లో మాత్రం ఆల్ థింగ్స్ అన్నాడు కాబట్టి ఇవన్నీ ఆల్ థింగ్స్ అంటే ఫిజిచువల్ లేయర్లు అనేది జరుగుతున్నాయి పాతవి ఫిజికల్ లేయర్లో ఉన్నాయి బట్ సర్ప్రైజింగ్ లేదంటే అదే కొరెన్ ఫస్ట్ కొరెంతియన్స్ లో పౌల్ ఈ విషయాన్ని హెచ్చరిస్తుంటాడు వారికి దృష్టాంతములుగా జరిగి అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఫిజికల్ గా ఉన్న దృష్టాంతములుగా వారికి జరిగినవి యుగాంత మందున మీకు బుద్ధికార వరకు రాయబడ్డాయి అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏం జరిగినాయో ఫిజికల్ లేయర్లో దేర్ ఆల్ కమింగ్ బ్యాక్ టు అస్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ ఐట్ వారిలో కొంతమంది ఏ రీతిగా వారిలో కొంతమంది ఆ రీతిగా ఆ రీతిగా సంహారకుండా సంహరించబడేది ఆ రీతిగా ఒకటి కొన్ని వేల మందిపోయింది ఇలాంటి కరెక్షన్స్ మనకు అక్కడ ఉంటా ఉంటాయి బట్ దట్ ఈస్ గోయింగ్ టు రిపీట్ అంటాడు ఆ రిపీటేషన్ గురించి కొంత హైలైట్స్ మనం ఇక్కడ చూస్తూ ఉంటాం సరే ఇప్పుడు మనము కొంచెం ఎక్స్ట్రీమ్ లో వెళ్ళిపోయినాం కాబట్టి వాక్యము ఒక్క నేను ఒక వాక్యం మీకు చూపిస్తాను నేను క్యాండిల్ స్టిక్స్ గురించి డీటెయిల్గా వెళ్ళాలనుకున్నా నాకు ఎగ్జాక్ట్లీ లెవెన్ ఓ ఆన్లైన్ క్లాస్ ఉంది ఒకటి లెవెన్ టు ట్వెల్వ్ ట్వల్వ్ ఫిఫ్టీన్ వరకు వాటిని పిక్కు ఒక వాక్యం మీకు చూపించేసి మీరు తర్వాత డిస్కస్ చేయండి డీటెయిల్ గా యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఈ ట్రాన్స్లేషన్స్ లో ఏం జరిగింది కొంచెం అర్థం కాకపోతే మన ప్రభు అన్నాడు నేను ఇంకా మీతో అనేకమైన విషయాలు చెప్పాలని ఉంది కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు అన్నాడు ఖచ్చితంగా సహించలేరు అప్పుడే కాదు రెండు వేల సంవత్సరాల కాదు ఈ రోజు కూడా సహించలేని స్థితిలో ఉన్నారు మనం మనం నేను కూడా ఒక దశలో ఉదాహరణకు చూడండి ప్రకటన గ్రంథం గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు బ్యాక్ అండ్ ఫోర్త్ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉంటాం కొన్నిసార్లు ఉదాహరణకి పదమూడో అధ్యాయంలో మనకు తెలుసు ది ఎంటైర్ వరల్డ్ నైన్టీ చర్చ్ సిస్టమ్ లో ఏం బిలీఫ్ ఉందంటే ద మార్క్ ఆఫ్ ద బీస్ట్ ఈ సిక్స్ సిక్స్ కదా ఒక్కసారి మీ దగ్గర తెలుగు బైబుల్ సబ్జెక్ట్ చూడండి ఐ హోన్ దెన్ బైబుల్ నుంచి ఇట్ ఈస్ నాట్ సిక్స్ ఇట్ ఈ సిక్స్ డెఫినెట్లీ ఇది షాకింగ్ ఎందుకంటే సహించలేరు ఓర్చలేరు నువ్వు కొత్తగా ఏదో చెబుతున్నావు అంటారు కానీ బైబిల్కి వెళ్ళి చూపించినప్పుడు కొత్తగా ఎట్ల అవుతుంది చూడండి అక్కడ ఆ ప్రకటన గ్రంథము పద అధ్యాయంలో చాలా క్లియర్గా ఉంది అక్కడ ఆ ముద్ర గురించి దాని తర్వాత బుద్ధి గలవాడు పద్దెనిమిది వర్షంలో అంటే మన ప్రభుని స్వీకరించిన వారు బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయనలోనే గుప్తంలో అయినాయి కాబట్టి బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపు అంటే ఇది క్యాల్కులేషన్స్ కి సంబంధించి లెక్కించమంటున్నాడు పర్టికులర్ గా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు దీన్ని ఇంకా బాగా దీని మీద తృప్తిపడాల అది ఒక మనుషుని సంఖ్య అంటే ఇది మృగం సంఖ్యనా మనుషుని సంఖ్యనా క్యాల్కులేషన్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఇది మృగం సంఖ్య అంటున్నాడు ఒక దిక్కు ఇది మృగం యొక్క సంఖ్య దాని తర్వాత లెక్కించమంటుడు దాని ఒక మనుషుని సంఖ్య మనిషి మృగమా మృగమ్మ మనిష ఈ సంఖ్య చూడండి అక్కడ ఏముంది ఈ సంఖ్య క్యాలిక్యులేషన్ ఆ సంఖ్య ఆరు వందల అరవది ఆరు కిందలో జ్ఞానము కలదు అని అయితే ఆరు వందల ఫుట్ నోట్స్ వన్ అని ఉంది ఎప్పుడన్నా మనం ఇన్ని సంవత్సరాలు వాక్యాన్ని కానీ ఆ ఫుట్ నోట్స్ వన్ కిందికి పోయి చూసామా కింద ఏముందంటే కొన్ని ప్రాచీన పత్రలలో ఆరు అని సారాంశం ఆరు నూట పదహారు అంటే సిక్స్ వన్ సిక్స్ ఉంది కొన్ని ప్రాచీన అంటే మన చేతిలో ఉన్న బైబుల్ ట్రాన్స్లేట్ కాకముందు ఓల్డ్ స్క్రిప్చర్స్ లో అంటే న్యూ టెస్టిమెంట్ పర్టికులర్గా ప్రకటన గ్రంథం రాయబడ్డ పుస్తకాలు అరమిక్ భాష దాని తర్వాత భాష అరమీక్ భాషలనన్నా అంటే ఇదేమో గ్రీక్ నుంచి తరచుంప చేయబడింది తెలుగు బట్ అరమీక్ భాషలో కొన్ని ప్రాచీన పత్రులలో 616 నూట పదహారు అని రాయబడింది మళ్ళీ సిక్స్ సడన్లీ సిక్స్ సిక్స్ సిక్స్ ఇది మీరు కొంచెం ఆలోచించండి దీని గురించి మనం తర్వాత మళ్ళీ డీటెయిల్ గా డిస్కస్ చేస్తాము నేను ఇప్పుడు కొంత డ్రాప్ అయిపోతాను ఎందుకంటే నాకు ఒక క్లాస్ ఉంది ఎవరన్నా ప్రార్థనలు నడిపించవచ్చు లేకుంటే ఎవరైనా దీని గురించి కూడా డిస్కస్ చేసి కావాలండి థ్యాంక్ యూ సార్ చేస్తాధ అంతరంగులుగా అంతరంగంగా ఇస్రాయల్ గా మమ్మల్ని మార్చుకొని ఈ వాగ్దనాలన్నీ వాక్యాలన్నీ మాకిచ్చినందుకు నీకు ఎంతో వదనాలి వీటిని గ్రహించి వాటిని స్వీకరించి సాంప్రవ బెరియర్లు దశలోని గనులని అపృష్టకరంగా వారు సాక్ష్యం ఎందుకంటే వచ్చిన వారిని చెప్పబడ్డ ప్రతి వాక్యాన్ని పరిశీలించినారు వారు ధర్మశాస్త్రంలో ఉందా లేదా అటువంటి జ్ఞానం మీరు మాకు అనుగ్రహించండి వేరియనలాగా మేము కూడా మంచి సాక్ష్యం పొందలాగిన ప్రతిదీ పరిశీలించి స్వీకరించలేగనా ప్రభా ఇందులో శారీరకంగా ఎటువంటి వ్యత్యాసం లేకుండా వీటిని సరి అవకాశం మాకు కాబట్టి మంచి అవకాశం మీరు ఇవ్వండి ప్రేమతో అవును ప్రభు అన్నిటిని తాళాలా అన్నింటిని సహించాలా అటువంటి ఆత్మీయ నడిపింపు మాకు అందరికీ అనుగ్రహించి మీరే మహిమందండి వైరస్ బాధలకు ఆదరణ ఉదయకాల సమయంలో ఆయన మరొకసారి ప్రభా మరి ఒక్క రోజు తండ్రి మిమ్మల్ని మేము తండ్రి హెచ్చిస్తూ కొనియాడుతూ ప్రభా సన్ను శ్లాఘిస్తూ ఆరాధిస్తూ తండ్రి మీ పాదృత్యకు సజీవులుగా నాయన మీ ప్రియ కుమారు మా ప్రభా మేమందరము ప్రభాసింహాసకు ఓడిపిస్తున్నాము శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన మా తండ్రి నిత్యమైన నిబంధనతో మమ్మలను కట్టుకున్న మా దేవ దయా దాక్షిణ్య పూర్ణ వేరే మములను తండ్రి ఎన్నుకొని మీరే మమ్మలను ఏర్పరచుకుని మీ సత్తుగా మీ ప్రజగా మీరు పరిపాలించు ప్రజలకు మీరు మేపు గోరెలమ్ముగా మీరే మమలు చేసుకున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నా ప్రభా తప్పిపోయిన కుమారుడు వలె తండ్రి మా జీవితంలో నాయన తప్పిపోయినప్పుడు ప్రభా పడిపోయినప్పుడు తండ్రి తొట్టినప్పుడు ప్రభా మీ సన్నిధి నుంచి వెళ్ళిపోయినప్పుడు నాయన మిమ్మల్ని గుర్తెరిగిన స్థితిలో ప్రభా మీరే ఆకర్షించారు మీ వైపు ప్రభు మీ వెలుగులోకి నడిపించారు మీ సత్యంలోకి నడిపించారు ప్రభు మీకు స్తోత్రం మా తండ్రి మా దేవా నాయన ఎంత గొప్ప దేవుడో తండ్రి మమ్మలను దిన దినం మారుస్తూ చెక్కుతు చెక్కుతూ మమ్మలను విలగొడుతూ ప్రభా తండ్రి ఆ రాజ్యంకు తగిన వారముగా తండ్రి ఆ వ్యక్త రాజ్యం ప్రభా అందులో ప్రవేశము సమృద్ధిగా కలిగినట్లు తండ్రి మమ్మల్ని మలుస్తున్న విధానం తండ్రి మీకు స్తోత్రం చూసుకుంటున్నాను మా దేవుడు మా రక్షకుడు మా విమోచకుడు స్తోత్రం నాయన మమ్మల్ని మీరు విమోచించిన విధానం ఎంత గొప్పతండి ప్రభా నాయన ఏ ప్రియ కుమారుని ఏకైక కుమారుని పరిశుద్ధుడు నీతిమంతుడు పాపులలో చేరక్క ప్రత్యేకంగా ఉన్నవాడు ఏ పాపము ఎరగని వాడుతండ్రి మా కొరకు నాయన పాప మాయను మా కొరకు ప్రభు సిలువ నిక్క తండ్రి మిక్ స్తోత్రం నాయన ఎంత గొప్ప త్యాగం ప్రభు ఎంతో గొప్ప సాక్రిఫైస్ తండ్రి ఎవరు చేస్తారు ఆయన ఈ లోకంలో తండ్రి పాపుల కొరకు ఎవరు మరణిస్తారు ఆయన మేము ఇంకా పాపులమై ఉండగానే ప్రభావం ఎక్కువ బలి స్తోత్రం పాత స్తోత్రం ఇంకొక రోపా నాయన మేము అనేక అవసరం కలిగిన వారు తండ్రి మనం బలపరచాల్సింది ఆత్మీయంగా ఆత్మీయ కన్నును తెరవలసింది ఆత్మీయ సత్యాలను మర్మాలను బాగా తెలియజేయడం తండ్రి బా ఈ వాక్యాను సరముగా నడిచే భాగ్యం దయచేది మరి సిలువ వేయబడిన జీవితాన్ని పండిపో శిలువను బోసుకుని నడిచే జీవితాన్ని పండిపో మీ అడుగు జాడుల్లో నడిచే దీవితం జీవితాన్ని ప్రయాస పరిభావం మోసుకున్న సమస్త జన్ల అలవాద కరండి నేను మీకు విశ్రాంతి కనుక నా కాడి సులువైనదని చెప్పి ప్రభావం ఇస్తుంది దీనోత్సవం గురించి ప్రభా సాత్వికం గురించి మీ దగ్గర నేర్చుకోవడంతో సహాయం చేయండి గురించి మేము మీ దగ్గర నేర్చుకోవడం సహాయం చేయండి ఏ విధంగా ప్రభా మీ రాజ్య వ్యాప్తి కొరకు పాటు పడాలి ఏ విధంగా మీ పరిచర్లో ఏ విధంగా సేవ చేయాలి తప్ప నేర్పించండి మా తండ్రి మా కేవలం వినవారు మాత్రం కాదు కేవలం బోధించేవారు మాత్రం కాదు తప్ప మీ వాక్యానుసారంగా జీవించే వారంగా చేత తప్ప నాయన శాశ్వతమైన ప్రేమతో ముఖ్యంగా మా దేవ ఈ యొక్క భయంకర పరిస్థితుల గురించి ప్రార్థిస్తుంది తండ్రి నాయనతో భయం ఊహించలేనిటువంటి స్థితి రప నాయన ఈ కరోనా వైరస్ రప భయంకరంగా మానవాళ్ళని కబలిస్తూ తండ్రి అనేకులు మృత్యువాత పడుతున్నారు బాబా అనేకులు మరణిస్తున్నారు తండ్రి సహాయం చేయండి నాయన అనేక ఆత్మలు నశిస్తున్నాయి తండ్రి మా దేవ సహాయం చేయండి దీన్ని కట్టడి చేయండి దీని చేయండి మీ శక్తి ద్వారానే సాధ్యం మీ మాట ద్వారానే సాధ్యం అదే వాహమా తండ్రి మీ వైపు చూస్తున్నాం మేము కరణించండి ప్రభావా విశ్వాసుగా మీ బిడ్డలముగా క్రైస్తవులముగా సంఘముగా కాపురులుగా పెద్దలుగా పాస్తులుగా పుట్లా అనేక తండ్రి మీకు చేయవలసిన ప్రార్థన మీకు చేయాల్సిన విజ్ఞాపన ప్రార్థన మీకు చేయవలసినటువంటి ప్రభావా నా యొక్క తండ్రి మేము చేయలేదు వాళ్ళు ఆ భారం లేదు తండ్రి వాళ్ళు ఆ ఉత్సాహం లేని స్థితి ఎంతో డిగ్రేడ్ అయిన స్థితి ప్రభావ సంఘం తండ్రి నైనా ఎంతో తండ్రి సహాయం చేయండి ఏ సంఘంలో కొట్లాటల సంఘాల్లో సెల్ఫ్ ఎలివేషన్ సంఘాల్లో వ్యాపారం సంఘాల్లో ప్రభావ ఇంబ్యాలెన్స్ నైనా సహాయం చేయండి నూతన నిబంధన ఆది సంఘంగా ప్రభావ సంఘాలు నూతన నిబంధన క్రమంలో సంఘాలు కలిపియటం లేదు తప్ప నాయన సహాయం చేయండి మా తండ్రి మా దేవ తండ్రి వాక్యం అయితే ఉంది వాకింగ్ అనేది లేకుండా అయితే సహాయం చేయండి తండ్రి నడిపించండి మా దేవా బలపరచండి తండ్రి అందుకనే ప్రభా ఈ కరోనా ఈరోజు అందరిని కదిలిస్తుంది సంఘాలను కదిలిస్తుంది విశ్వాసాన్ని కదిలిస్తుంది ప్రార్థనకు ప్రేరేపిస్తుంది తండ్రి మీకు స్తోత్రం అయినప్పటికీ ప్రబ్బ అనేక మంచి చదివారు మీ వైపు చూస్తున్నాం ఆయన సహాయించండి అనారోగ్యం వల్ల జాషా గురించి ప్రార్థిస్తుంటాం ప్రభావాన్ని స్వస్థపరచండి బిడ్డ కిడ్నీస్ రివైవ్ చేయండి మా తండ్రి మా దేవాన్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండటానికి సహాయించండి కంటి చూపించి డైట్ చేయండి పబ్ పల్సర్ రైట్ ఉంచండి ఆయన వెయిట్ ని కంట్రోల్ లో ఉంచండి ప్రభావా మీ హస్తాలకు మీ బలమైన హస్తాలకు ఈ శక్తి పోయండి ప్రభా మీరు తన శక్తిడ్డలు పోసి బలపరచ తండ్రి అదే వ్యాపంచ తండ్రి చిన్న జాస్ ప్రార్థి ముట్టండి స్వస్థపరచండి బలపరచు మీ జ్ఞానబంధన కృపే అందరూ బిడ్డ ఎదగటానికి సహాయం ప్రభావ క్రిస్టియల బిడ్డ ముట్టండి స్వస్థపరచు బలపరచు అభిరామ్ జ్ఞాపకం చేసుకుంటా ఆయన ప్రభా ముట్టి స్వస్థపరచండి ప్రభావ ఆయనకున్నటువంటి కోపాన్ని తీసి భార్య భర్తలు తండ్రి సమాధానం దయ ఆయన భార్యను ప్రేమించారు సహాయం చేత ప్రభాన తండ్రి మాటను చేయి ప్రభా మీరే వలసింది డానియల్ జ్ఞాపకం చేసుకుంటారు ప్రభా స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థింది యన మిగతా జీవితాన్ని మీకు సమర్పించేలాగా సహాయించాయి ఉన్నటువంటి బంధకాల నుండి విడుదల తెచ్చి ప్రభా సహాయించు అమ్మ దేవ అదే విధంగా నేను ఇంకా ఎవరైతే ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటాను ఒకరినో బారి బ్రదర్ మరియు బొబ్బా ఆ యొక్క ఈ స్వాదం మరియు ప్రభా ఇంకా ఎవరైనా ఉన్నట్లు జ్ఞాపకం చేసుకుంటారు రవి యొక్క ఆయన విడిచి వెళ్ళిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే తండ్రి భార్యను బిడ నాయన దర్శించండి మీ వాక్యం చూపించండి తండ్రి మీ వైపు ఆకర్షించండి నిరీక్షణ వాక్యం ఏంటి తప్ప నేను సహాయం చేయరా కమలం గురించి ప్రార్థిస్తూ ఆపరేషన్ చేసిన సహాయం పట్టిస్తున్నాం వాళ్ళ పరిచం బాబా మిమ్మల్ని సంపూర్ణ బతుకం జీవించడానికి సహాయం చేయండి ఆ కామారెడ్డి తాండ్రో మీ కార్యం బలంగా చేయవలసింది ప్రార్థిస్తున్నాం ఆయన సహాయం చేయండి అదేవిధంగా బాబా ఆయన ఈ యొక్క కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయినప్పుడు చెరువు వ్యాపారులు ఎన్నో కంపెనీలు మూతపడినాయి తప్ప ఆర్థిక వ్యవస్థ స్పతలకల వైపు తప్ప పాలకులు ఎటువంటి పట్టింపు లేదని ఆయన సహాయం చేయండి తండ్రి కట్టడిలో కూడా పట్టింపు బా సహాయం చేయండి ఆయన కరణించండి ప్రభావం ఆయన అనేక ప్రాంతాల్లో వరదల్లో మునిగినప్పుడు ఆయన సహాయం చేయండి అనేక మంది వరదలు దారిలో పడ్డారు ఇల్లు కోల్పోయారు నాన్న ఇల్లు అన్ని నీళ్ళలో మునిగిపోయా ప్రభు సహాయించండి ప్రభు కరుణించండి తండ్రి కాపాడండి అదేవిధంగా ప్రభు తండ్రి అనేకమైన సహాయం ప్రభుత్వ సమస్యలు యవనస్తుల సమస్యలు విద్యా సమస్య ప్రభు నాయన సహాయించండి వారిని దర్శించండి యవనస్తులు బలపరచం ఆకర్షించండి వారి జీవితం తండ్రి వారికి నాయన తండ్రి ప్రభా వాక్య జీవితం తెచ్చి గుత్మని జీవించడానికి సహాయించండి ప్రభా ఏ విధంగా మా భారతదేశం స్వార్త గురించి ప్రార్థిస్తుంది ఈ పరిస్థితుల్లో ప్రభావ ఏ విధంగా ప్రకటించాలి ఈమెయిల్స్ ద్వారా జరుగుతున్న స్వార్థరితం చేయవలసింది దాన్ని రిసీవ్ చేసుకున్న వాళ్ళు చదివి మీ వాక్యం లోతుని గ్రహించడానికి సహాయండి మా తండ్రి మా దేవాడు చూపించడం ప్రభావ సహాయం చేయండి ఆయన ప్రభా నార్త్ ఇండియాలో సేవ చేస్తుంది బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని సువార్థికలు జ్ఞాపకం చేసుకున్నాను సంఘాలను జ్ఞాపకం చేసుకుంటు ప్రభావ ఎంతో ఆయన వ్యతిరేకత ఆ యొక్క పరిస్థితుల్లో భయంకర పరిస్థితుల్లో చేస్తుండగా నేన వారికి కావాల్సిన భద్రత కాపు దయచేయండి ఆయన తండ్రి వీరేఖల కింద వారిని కాయండి ప్రభావారు చేస్తున్న పని ఆశీర్వించి దీవించి బలబరితంగా చేయవలసి వేడుకుంటున్నాను ఇంకా ప్రభా అనేక ప్రాంతాల్లో ఇస్లామిక్ కంట్రీస్ లో కమ్యూనిస్ట్ కంట్రీస్ లో ప్రభా హిడ్డలు చేస్తున్న తండ్రి సేవ్ఞాపం చేసుకోండి బలపరచుకుంటు తండ్రి నాయన మాకు కూడా తండ్రి ఈ ప్రార్థన భారాన్ని చేయండి నడితాలం నడిపించినందుకు ఆన్లైన్ లో చెల్లించుకుంటున్నాను రొ ఆయన దిన దినము మీ కృపలు ఎదగటానికి సహాయం చేయండి మీ వాక్యం ఎదగటానికి సహాయం చేయండి బొబాయన తండ్రి మీ యొక్క రబ్బాయన వాక్యపు చేయవలసింది సత్యాలను బయలుపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభావ మమ్మల్ని సంకూర్చినందుకు చెల్లించుకుంటూ ఈరోజు మహిమ కొరకే జీవించడానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ మమ్మల్ని మా సమస్యని హస్తగతం చేసుకుంటూ కొద్ది ప్రార్థన మా ప్రభు మా రక్షకుడే సుకరిస్తున్నాము నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పరిస్థితి పరిశుద్ధిందైనా జీవో అధిపతి ఎస్ అయ్యమానికి తండ్రి ఇదిగో నాయన అయ్యా ప్రభా ఇదిగో ఈ ప్రకటన గ్రంథాన్ని ధ్యానించడానికి మాకు ఎంతో ఇచ్చినందుకు నీకు వంద ప్రభా అరి మీ లేఖన భాగంలో చెప్పినట్టుగా ప్రభా దీన్ని ధ్యానించేవారు మరి దాన్ని చదువువారు వినివారు అందరూ ధన్యులు లేని అంటున్నావు తండ్రి నీకు వందనాలు ప్రభా అటు మరి ఈ ఈ గ్రంథాన్ని ధ్యానించడానికి మాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని మీకు ఎంతో వందనాలు ప్రభా మరి ధ్యానించుండగా తండ్రి అయ్యా ప్రతి విధమైన ఆటంకాలను తీసివేసి ప్రభా అర్థం చేసుకోవడానికి అయ్యా గదిబీజి తీసివేసి ప్రభా గలిబిలి తీసివేసిన ఆయన అయ్యా మరి ఎంతో నమ్మకంగా ప్రభా మరి విశ్వాసంతో ప్రభా అర్ ఫలపరితంగా అర్థవంతంగా చదువుకుని ప్రభా దాన్ని ధ్యానించి ప్రభా దాన్ని మా జీవితంలో నెరవేర్చబెట్టడానికి నీ కుటుంబాన్ని గ్రహించండి దేవా మీకు ఎంతో అందన సూత్ర సూత్రాలు తండ్రి ఇదిగో మరి ఈ నాలుగు నెలలు ఐదు నెలల కాలంలో నాలుగు నెలలు కంప్లీట్ అయిపోయినట్టున్నాయి ప్రభా ఈ నాలుగు నెలలు కృషి చేత కాచి కాబడదు ప్రభా ఎదు పరిచర్లో ఉంచి ప్రభా సేవించడానికి ఆరాధించడానికి ప్రభా ఎంత కాలానికి మరొక మీకు ఎంతో వందన స్తోత్రాలు ప్రభా ఎదుగునైనా ముఖ్యంగా గమ ప్రార్థన చేస్తున్న ప్రతి అంశం పైన మీరు విజయాన్ని అనుగ్రహిస్తున్నది మీకు వందనాలు అయా ప్రభా ఈ పరిచర్లో ప్రభా ఎంతో గొప్ప కార్యాన్ని చేశారు తండ్రి మీకెంతో వందనాలు ప్రార్బెట్టి అయ్యా అవసరతల నుంచి ప్రభా ఇబ్బందుల నుంచి ప్రభా అ మీరు ప్రభా స్వస్థతను అనుగ్రహించారు తండ్రి మీకెంతో వందనాలు అయ్యా అట్లాగే ప్రభా పెద్ద గురించి ప్రార్థించగా అయ్యా బ్రెయిన్ బ్రెయిన్ ఉన్న ప్రభా ప్రభా గడ్డల్ని ప్రభా ఆయా కిడ్నీ కళ్ళుని ప్రభా ప్రతి ప్రతి నరాని ప్రభా ఎముకలను కండరాలను ఆయా ప్రయోగులను ప్రభా మీరు ముట్టండి స్వస్థపరచండి అయా స్వస్థపరిచన్నావు తండ్రి అయాని పారిక ప్రభావ మరి ఆ బిడ్డ గురించి మరపించుండగా నైనా అయ్యా మీరు కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రాధాన్యపడుతున్నాం తండ్రి మీకు ఎంత వందనాలు అయ్యా అట్లాగే ప్రభా అభిరామ్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాము ఆయన కూడా సంపూర్ణమైనటువంటి బలాన్ని శక్తిని ఇవ్వండి తండ్రి అట్లాగే నాయన ప్రభా అతను మతపరమైనటువంటి క్రైస్తవ జీవితంలోంచి బయటకు వచ్చి ప్రభా అయా నీడ వదిలిపెట్టి నిజాన్ని ప్రభా ఆశ్రయించేవాడిలాగే ప్రభా అయా టి జ్ఞానాన్ని మీరు ఆ కుటుంబానికి ఆ గారికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు ఎంతో వందనాలు తండ్రి ఇదిగోనైనా ఈ ఈ పరిచర్యలోకి యవనస్తులను ప్రభా ప్రభా మీరు తీసుకుని రండి తండ్రి అయా వారిని ఆకర్షించండి తండ్రి వారి ప్రభా ఇవన్నీ నేర్చుకుని ధ్యానించి ప్రభా అయా ప్రతి అంశాన్ని ప్రభా వాళ్ళు ఇది ఒక బైబిల్ స్టడీ లాగా ప్రభావి తీసుకొని నేర్చుకుంటే ప్రభా అయా అనేక ప్రాంతాలకు ప్రభా వారు స్వార్థను ప్రకటించగలుగుతారు తండ్రి అటున కృపను జమనబిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి కరోనా వ్యాధి తండ్రి అయ్యా దాన్ని దూరపరచండి అయా అది మీరు జరగవలసి ఉంటే గనక ప్రభా దాని నుంచి తప్పించుకునే మార్గాన్ని ప్రభా జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మీకు ఎంత వందనాలు తండ్రి ముఖ్యంగా ప్రభా అయ్యా స్వార్థ అందని ప్రాంతాలకు ప్రభా స్వార్థ ప్రకటించాలని అయ్యా మరి ఆలోచిస్తూ ఉండగానే ఆయన అయ్యా మీరు ద్వారాలు తెరవండి ఆయా పరిస్థితులను చక్కబెట్టండి దేవానికి ఎంతో వందనాలు ప్రభా ఎవరికి వెళ్లి వాక్యం చెప్పాలో ప్రభా ఎవరిని దర్శించాలో మీరు చూపించండి ప్రభా వారి దగ్గరికి వెళ్ళడానికి మార్గాన్ని సుముఖం చేయండి ఆయా మార్గాన్ని సరళం చేయండి శుద్ధ సిద్ధపరచండి తండ్రి మీరు కార్యం చేయండి అయా మేము అందరికి ప్రభా ఒక పరిచారకులుగా వెళుతుండగా తండ్రి అయ్యా దాని ప్రభా అం గొప్పగా ఆశీర్వదించి ప్రభా అ మీ మహిమను మీరు కనపరచవలసిందిగా ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి అయ్యా మా ప్రార్ మా మేము చేయవలసిన పని మేము చేయవచ్చుండగా ప్రభా కార్యాన్ని మీరు చేయమని ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి అయ్యా ప్రభా మరి చర్చెస్ ప్రభావి లాక్ డౌన్ సమయంలో ప్రభా ఎంతో ఇబ్బందులు పడతా తండ్రి అయ్యా చర్చి రావాల్సిన వాళ్ళు చూ తండ్రి అయ్యా పేద పాస్ట్రులు ఎంతో మంది బాధపడుతూ ఉన్నారయ్యా అయ్యా కృప్త వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారిని దర్శించండి మీ దయగలం వారి పైన ఉంచమని ప్రార్థన చేయచ్చున్నాం తండ్రి వారి ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఆరోగ్య సమస్యల్లోనూ ఆయా పరిచర్యలోను మీరు నడిపించండి అభివృద్ధి చేయండి ఆయా ఇంకా మహిమకరంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ముఖ్యంగా నాయన ఇవ్వబడినటువంటి ట్రాక్స్ ప్రభా అ మీ బిడ్డలైన వారు ప్రభా ఎంతో ప్రేమతో మీ ప్రేమతో మీరు పంచిన ప్రేమతో ప్రభా అభ వాళ్ళకి శారీరక ఆహారాన్ని ఆత్మీయ ఆహారాన్ని అయ్యా ఇవ్వగా తండ్రి అయ్యా మరి వారు ప్రభా ఆత్మీయ ఆహారం తీసుకున్న వారు ప్రభా ట్రాక్స్ రూపంలో తీసుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరు హృదయాల వాక్యం పనిచేసి ప్రభావిత తిరుగునట్టుగా ప్రభా మీ రుప్ండి తండ్రి అదే విధంగా ప్రభా ఎదుగునైనా మరి టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభా అయ్యా మరి పరిచయ చేయాలని ఆశపడుతుండగానే ఆయన మరి ఆ టెక్నాలజీకి ఎట్లా వాడుకోవాలి ఎవరెవరికి పంపించాలి ఆ ఇమెయిల్స్ ఎట్లా గ్యాదర్ చేయాలి ప్రభావి అవన్నీ కూడా ప్రభావిరు సమకూర్చమని మీరు సిద్ధం చేయమని అటు జ్ఞానాన్ని మమ్మల్ని నడపమని ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి ఎవరెవరైతే ప్రార్థన కోరారో ప్రభా అటు ప్రతి ఒక్కరిని మీరు మీరు పేరును జ్ఞాపకం చేసుకోమని అయ్యా వారి జీవితాల్లో మీరు కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ మనల్ని మీరు రాజ్యంలో చేర్చుకొని అబ్రాహం యాకోబులకు గొప్ప దేవ అబ్రహంకు లకు చేసిన వాగ్దా పునరుద్ అందరి జీతాలు నెవేర్చి మాకు రక్షణ ప్రభావ పరిశుద్ధురా నీకే స్థుతులు స్తోత్రమైన సమయాలైన ప్రధిష్ట ప్రార్థించకు మీ వాక్యం కానిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందాలి ప్రభావ మీకే కృతజ్ఞతలు దక్కించుకుంటామైనా సమస్త ఘనత మహిమా ప్రభావం మీకే కలుగు ప్రవా నా తండ్రి ప్రవా మీకే స్తోత్రమైన అవకాశం ధన్యత మీరు మాకు అనుకరించాలైన దాన్ని బట్టి నీకు వన్ ప్రభావ ప్రభావ ప్రార్థన మీకు సైర్మ తీసుకొస్తుందిగా ప్రభావ ప్రతి ప్రార్థన వినికిలో భద్రపరచుకోమని ప్రార్థిస్తానైనా నా దేవా ప్రభా తండ్రి ఒక వైరస్ బాధితులు ప్రభావం జాతకం చేసుకున్నాయా వాళ్ళ పట్ల మీ కనికెరిని చూపించి చెప్పిన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాయా ప్రతి బిడ్డని ప్రాకరణ స్వస్థపరచం ప్రదిష్టమైన పాప నుంచి వాళ్ళు విడుదల పొందాల ప్రభా చివరి దశలైనా కాని ప్రభావితలు రావాల ప్రభావ తండ్రి ప్రతి బిడ్డని ఆకర్షించుకున్న రక్షించుకోమని ప్రాదిష్టమైన ప్రతి బిడ్డని స్వస్థపరచం నా దేవా నా ప్రభానికి వంద్రవ లోకమంత ప్రభావ తల్లకిందులు అయితుండగా ప్రభావంత ఆర్థిక వ్యవస్థ అంత పతనమైపోయింది ప్రభా ఆయన తిరిగి దాని ఎస్టో జీవన ప్రార్థిష్టమైన ఆ రీతిలో ప్రభావ ప్రతి సంఘం సర్వశకు రావాలి ప్రభావ నా దేవ నా ప్రభావ నీకు వాక్యమైన శక్తిని గ్రహించేలాగైనా సహాయపడండి అవి ఎంతో కష్టతరమైన ప్రభావం నేర్చుకోవాల ప్రభా మీ పాదాలు తిరుగుచుని ప్రభా మాకు ఒక విషయం ప్రభా మేము అర్థం చేసుకోలేనా ప్రతి విషయం జ్ఞానం అను ప్రార్మైన మరేలాగా ప్రభావ మీ పాదాలు ఎదుర్కొచ్చు ప్రభావిత మేము ధ్యానించాల ప్రభావ మీ దగ్గర మేము నేర్చుకోవాలి ప్రవా ఎందుకంటే ప్రభావ నాడు శిష్యులు కాదు అర్థం కాలేదు ప్రభావ ఆయన వాళ్ళు ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రభావ శిష్యులు అడిగిన ప్రభావా గొప్ప జన సమూహం అంతా ప్రభావ కూర్చొని ప్రభావ వింటున్నారు కానీ ప్రభావ ఎవరు కూడా ప్రభావ ఆయన దగ్గరకు వచ్చి ఏం ప్రభు అని అడగలేదు ప్రభావ కానీ శిష్యులు మాత్రమే అడిగిన ప్రభావా కాలంలోనైనా కానీ మేము శిష్యులంతా గొప్పవలం కాదు ప్రవ అయినా వాళ్ళు అడిగినప్పుడు మీరు వాళ్ళకి వాళ్ళకి మీరు అనుగ్రహించిన తర్వాత చెప్పినారు ప్రభావ విశేకరించి కాబట్టి మేము కూడా ప్రభావ మేము అడుగుతున్నాం ప్రభావైనా మీ పాదల దగ్గర కూర్చొని అయినా మాకు ఇతను అనుగ్రహించమంత ఆదేశించింది ఎట్లా అర్థం మాకు సహాయపడండి అయినా పరిశుద్ధి మీరే మాకు సహాయకులనైనా మీ ఆత్మ వల్లనే అది బయలుపరచబడితే పత్రికలు మేము చూస్తున్నాం ప్రభావ పరిశుద్ధులకు దేవనా తండ్రి మీరు సహాయపడమని ప్రాధ్యత మీరు అర్థం చేసుకునే ప్రభావ ప్రతి ఒక్కరు ప్రకటించాలా మరి విశేషాలు మా జీవితాలు వాటిని అవలంపరచుకోవాలా ఈ వాక్యాను సారంగా ముందు ప్రాక్టీస్ చేయాలా ప్రభావ తర్వాత వాటిని అనుభవపూర్వకంగా అలాంటి అభిషేకం అలాంటి నడిపించి మాకు అందరికి దైత్యమని ప్రాణిష్టమైన నా దేవనా ప్రభావ చివరి అంశులను ఉంటున్నాం ప్రభా మాకు కలిగిన గట్టిగా పట్టుకోమన్న ప్రభావ ప్రకటన గంధంలో ప్రభావ ఇక రక్షణ మేము గట్టిగా మేము పోగొట్టుకోకుండా చివరి వరకు నేను పట్టుకోవాలా ప్రభావ నేను జీవించాలా మీ కొరకు సాక్షిగా ఆ కలు శిల్లలో చెప్పిన ప్రేమ ఎట్టి పరిస్థితులు మేము మర్చిపోకుండా ప్రవ్వా ఆయన మా ప్రేమ మేము ప్రేమను ఎంతో త్యాగపూరితమైంది ప్రభావ ప్రేమనైనా మీ సెలవు మరణం ప్రభావ నేను మా జీవిత కాలం అంటూ ఎందుకంటే నీ ప్రేమ నీకు మరణం ద్వారా మాకు రక్షించుకున్న ఈ క్షణం మేము గట్టుకున్న కేవలం మీ కృపేసి ప్రవ్వ ఆయన మాలో ఏ గొప్పతనం లేదు ప్రవ్వ మేము దేనికి పనికి రాన వాళ్ళం అయినా కానీ ప్రవ్వా అయినా మీ కృప మాకు అనుగ్రహించిన ఆ తిరిక గల దొంగగూగుల నుంచి ఆ పాపతో జీవితం నుంచి మమ్మల్ని బయటకి తీసుకొచ్చి ప్రభావ ఓ ప్రభుత్వ బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసుకున్నారు మమ్మల్ని యూతులుగా మార్చుకున్నారు ఆత్మీయాల పరుషుధుల జనంగుకుని నీకు వన్నాడు ఈ ధన్యత ప్రతి ఒక్క బిడ్డ పొందుకోవాల ప్రభావ ప్రతి ఒక్కరు ప్రభు ఈ యొక్క సత్యాన్ని గ్రహించాలని సహాయపడమని ప్రాదిష్టమైన కృపీనికి వన్నా ప్రభావ వారికి దుష్పత్ర జరిగిపోయిన ప్రభావ పాత నిన్న కాలంలో ప్రభావ ఆయన ఈ చివరి కాలంలో ఎట్లా జాగ్రత్తగా మీ కొడుకు జీవించాలో మీరే మాకు మార్గం చూపించడం ప్రాధిష్టమైన ఎలోక సంబంధమైన మాల్యాన్ని మేము అంటుకోకుండా ప్రభావా అతన్ని ఓ జీవవాక్యాన్ని చేత పట్టుకున్న ప్రభావ ఒకవేళ జన్మ వద్ద జ్యోతిల వల్ల నేను వెలగాల ప్రభావ మీ వెలుగును ప్రచురించే వారి మేము ఉండాలా ప్రభా అయినా అది దానికి ఎంతో ప్రయాసం దగ్గరింది ప్రభా అయినగాని ప్రభావ మేము ప్రయాసపడతాం ప్రభావ మీరు మాకు సాయం చేయకు ప్రాధిస్తాం అయినా ఇక్కడ ఊరిన ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించి ఆశ్రదించండి వాళ్ళ కుటుంబాలు రావచ్చు మేలు నష్టాలు ప్రతి కష్టం నష్టం చూడాలని గురించి నూతన మందిని వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాన్ని పోషించాలి ఇస్తే ప్రొటెక్షన్ గా ఇచ్చేయండి వాళ్ళ బిజినెస్ లో వాళ్ళ పని వాటి అంత ప్రభావి తోడునండి ప్రభావ మీ బిడ్డలైనా పనిచేసే వాళ్ళు ప్రభావ ఉద్యోగస్తుల ప్రభావ ప్రభా ఆఫీస్ నిమిత్తమై బయటకెళ్తుండ ప్రభావ ప్రతి బిడ్డకు ప్రభావ మీ కాపు ఇచ్చానైనా మీ ప్రొటెక్షన్ గా ఇచ్చేయండి ఎవరికి ఎలాంటి ఓ ప్రభావ హాని సరికున్న ప్రభావ మీరే కాపాడమని సాధిస్తున్నయన పరిశుద్ధులకు దేవనా ప్రభా మీ ఆ రిధిక ప్రభావైనా మీ ముందుకు పోలైనా సహాయపడని ప్రభావే మీటింగ్ అంతట్లో మీరు మరీ నిండిన ప్రభాక మధ్య ఉన్నారు మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభావ నీకు వండాలిస్తే ప్రభావ ప్రభా నా తల్లి మా హృదయాల్లో భద్రపరుచుకోవాలి ప్రభావ మీ కొడుకు జీవించాలా పరిశుద్ధంగా యదార్థంగా జీవించాలా ప్రభావ నేను సంపూర్లో సాగిపోలే ప్రభావాదేవన తల్లి మీకు అలాంటి ప్రయాసం మాకు అందరు దేండి అంత గొప్ప పౌరు భక్తులు ప్రభావ సంపూలోకి సాగిపోదాం అన్నాడు ప్రభావ ఆయన మేము సంపూర్ లో మేము సాగిపోవాలి మీకు మార్గం పట్టుకుని ప్రభావ నేను విచ్చిపెట్టుకున్న మీకు చివరి వరకు మీ అభిషేకం మాకు అందరు మీకు పరిశుభాత్మ అభిషేకం మాకు అందరు ఎందుకంటే మీ ఆత్మ లేకుంటే నీటి మాకు అర్థం కావు ప్రభావ ఎందుకంటే వాక్యం చెప్తుంది ఆ రీతిలో ప్రభావ కాబట్టి మీ ఆత్మతో బలంగా నిం కొలత లేకుండా చాలా అడుగు వారికి ధారాళంగా ప్రభావ మీ ఆత్మ మాకు దైచ్యం అంటే ఆదిష్టమైన ప్రభావ ఆకని వలన కాలంలో ప్రభావ కంది మోసే ప్రభావ ఇష్ట నడిపించింది కొరని రాసిన మొదటి పత్రిక వాళ్ళందరూ బాధ్యత పొందిన మేఘంలో బాధ్యసం పొందిన మోసని బట్టి ఓ ప్రభావ మేఘంలో బాధ్యసం పొందిన వేసే ప్రభావ ఆత్మ సంబంధం ఒకే ఆహారం కాబట్టి ఐదో వచ్చిన నుంచి వాకింగ్ మారిపోయింది ప్రభావ వార్లో అనేకులు కానీ ఇష్టాలుగా ఉండలేకపోయారని వాకింగ్ చెప్తారు అంతవరకు రక్షణ మంది ఇసాల తల్లి ఒక్కసారిగా ప్రభావ రివర్స్ అయిపోయిన ప్రభావ ఈ కాలంలో జరుగుతున్నది బాహాటంగా కాబట్టి మేము జాగ్రత్తగా జీవించాలి మీకు పరిశుద్ధంగా ప్రవ్వ ఆయన అందుకే పౌరుల వారికి దృష్టాంతంగా సంబంధించి యుగ సంబంధం మనకు కొద్ది కలిగి రాయబడిన వాకింగ్ చెప్తారు కనుక అది మేము నేర్చుకుని ప్రవ్వ మీ వాక్యం సత్యాన్ని గ్రహించి నేను జాగ్రత్తగా జీవించాలా మరి విశేషం అన్నిటిని సంతిగా నడిపించాలా అలాంటి సేవా నడిపించి రాకుండా మనందరినీ సిద్ధపరచుకోమని పరిశుద్ధుడా తండ్రి ప్రభు నాయన తండ్రి ఆమ్నాయన తండ్రి వాక్య ప్రకారంగా దేవించవలిక మాలి పోగొట్టుకోకుండా తండ్రి ప్రభా ఎంతో ఉనుకుతో భయముతో ముందుకు కొనసాగవలసిన వారమైన్నా తండ్రి ప్రభు అనే మాదిరి కరెక్ట్గాను రైతు జీవితం అనేకలకు భిన్నముగాను మేము జీవించవలసి ఉన్నది ప్రభావ తండ్రి మీ మేము ఎంతో భయం కలిగి జీవించాలి ప్రభావ ఆవశ్యకము తండ్రి ప్రభావ అది మీ సిద్ధమై ఉన్నది ప్రభా ఆయన మేము అంటించుకోకుండా ఆ అసిద్ధమును మేము ప్రతిదినము కడుక్కునే వారంగా మేము తండ్రి ప్రభాయన ఈ సురజ మీ చిత్తం అంటే మేము జరిగించే వరంగా మిమ్మల్ని మహిమపరిచే వరం మిమ్మల్ని సంతోష పెట్టే వరం గాను మేము జీవించు శక్తిని దయచేయండి ప్రభా ఆయన ఈ సురజ విత్తబడిన వాక్యము మా జీవితంలో ఫలిస్తూ సహాయం చేయండి తండ్రి ప్రభా తండ్రి ప్రభా మేము వెలుగుతున్న వెలుగులో అనేకుల జీవితంలో వెలిగించే విధముగా తండ్రి ప్రభ మేము బ్రతుకుతూ సహాయం చేయండి తండ్రి రాకడకు సిద్ధపడాలి ప్రభా ఆ రాకడలు తండ్రి ప్రభ మేము తండ్రి రాకడాక ముందైనా పోవచ్చు నాయన అప్పుడు మేము కన్ను మూస్తే ఎక్కడ తెరుస్తామనేది ముత్యాం ప్రభు ఆయన ఈశ్వర తండ్రి ప్రభు ఆయ లోకంలో శరీరాస నేత్ర్రాస జీవంబము తండ్రి నాయన ఈసు రైహిక విచారము వీటన్నిటి ద్వారా నాయన మేము ఆ నరకానికి పాత్రలముగా కాక తండ్రి ప్రభు ఆ పట్టణానికి పాత్రలుగా కన్ను ఇక్కడ మూస్తే అక్కడ తెరిచే వారముగా ఉండాలి ప్రభు మా సిద్ధిలో నునే ఉన్నదా లేదా మేము తెచ్చేసుకునే వారంగా ఉండాలి ప్రభు ఆయన ఈసు స్నేహితులను వెలిగిస్తూ మా ప్రయాణం కొనసాగించాలి ప్రవ్వ అవునాయన మా భక్తి జీవితం నైనా పరిగెత్తుడు అని అంటే మేము అతను అడుగులు వేసేవారంగా ఉన్నామో లేదో తెలియదు ప్రభు ఆయన ఈరోజా ఆయన మా స్థితిలో కూడా ఒక్క అడుగైనా మీ గురించి వేసేవారంగా ఉన్నామో లేదో మాకు తెలియడం లేదు ప్రభు ఆయన సహాయం చేయండి అతని మేము పరీక్షించినప్పుడు సహాయం చేయండి గృహకార్యాలను చేయండి ప్రవ్వా నాయన తండ్రి మా గురించి మేము బ్రతక్క తండ్రి ప్రభుత్వ ఈసా రక్షణ పొందిన మేము తండ్రి అనేకుల నిమిత్తము తండ్రి ప్రభా మీ యొక్క పరలోక పట్టణానికి చేర్చే విధముగా వారిని సత్య సువార్తను బోధించుతూ వారిని ఆయా ఆ పట్టణానికి చేర్చే వారముగా మేము సాయం చేయండి తండ్రి ప్రభాయన మాతో ప్రతిదినీతిగా మాకు మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభావ ఆయన ఆత్మ సంతృప్తిని కలగజీస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా ఈ కురియడం చత్రులుగా తండ్రి పాప పాపమ్మ మా వీపు చూపేవారంగా ఉండక ఉండే విధముగాను పాపమ్మ నుంచి పది కిలోమీటర్ల దూరంగా పారిపోయే విధంగా మేము జీవించాలి ప్రభా ఆయన అతి గుణం మాకు దాయిచ్చేయండి ప్రభా తాతను ఎప్పుడు పక్కన శోధిస్తూ టెంప్టేషన్ లో గురి చేస్తూ వాడు వెంబడిస్తూనే ఉన్నాడు ప్రభావ వాడిని ఎల్లప్పుడు మేము గ్రహించి నాయన వాళ్ళు ఎదిరించే గొప్ప కృపను మాకు దాయిచ్చేయండి అతి జ్ఞానం దాయిచేయండి ఎదిరించే ధైర్యం దాయిచేయండి అనేకులకు సువార్త చెప్పే ధైర్యం దయచేయండి తల్లి ప్రభా నాయన ఏ అవును ఆయన రేపే చనిపోయే వారమైతే ఈ రోజు లక్ష్యం ఏం ఉందో అది మేము సంపూర్ణంగా చేయవరంగా ఉండాలి మీ వాక్యములు చెప్పబడి ఉన్నది ప్రభావ నా చిత్తం చొప్పున జరిగించిన వాడు మాత్రమే వరలోక పతనానికి వస్తాడని అవును సార్ మీ చిత్తం మాత్రం జరిగించాలి ప్రభావ సహాయం చేయండి ప్రభా ఇది ఇరుకు మార్గం ప్రభా ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించాలి తోపుకొని వెళ్ళిపోవాలి ప్రభా నాయన అనేకులు ప్రయత్నిస్తారు గాని చాలా మంది మళ్ళీ వెనక్కి వెళ్లి ఆ యొక్క విశాల మార్గానికి వెళ్తారని చెప్తున్నారు ప్రభా నైనా మీకు వందనలు స్తోత్రాలు ప్రభా ఇంకా తగ్గించుకోవాలి ప్రభా ఇంకనో తండ్రి సహించాలి ప్రభా ప్రభా రాబోయే శ్రమలు కష్టాలు కన్నీళ్లు వేదనలు యాతనలు ప్రతిదీ మేము భరిస్తే ముందుకు కొనసాగాలి ప్రభా ఆయన అటు కృపను మాకు దూంది కానీ ప్రభా నాయన ఈశ్వరజ ఆయా క్రీస్తుల్లో ఉన్నాడంటే ఆ యొక్క అగ్ని కుటముల్లో వేయబడినట్టే అని అన్నారు ప్రభా నాయన నిజం నాయన ఈశ్వరజ ఎటు చూసినా ఇబ్బందులు ఉంటాయి ప్రభా ఆయన కాబట్టి తండ్రి ప్రభా మేము ఈ లోకం మాది కాదు నాయన ఈ లోకము ఆ అపవాది చేతికి అపగింపబడింది వాడు రూలర్ తండ్రి ప్రభా వాడిని ఎదిరించడాక మాకు సత్యం దయచేయండి ప్రభా సహాయం చేయండి ప్రభా అవునాయన మీరు ఉపవాసం ఉండి నలభై దినాలు ఉపవాసం ఉన్నప్పుడు కొండ మీరు నా పాదాలకు సాహసంగ నమస్కారం ఇవన్నీ ఇస్తా ఈ లోకం నాకు అప్పగింపబడింది అని చెప్పి ఉన్నాడు ప్రభాయనా సురాజ ఎవరు ఎవరికి ఇస్తున్నారని గ్రహించే అపవాది చేతికే సమస్తం అప్పగింపబడింది ప్రభాయన కాబట్టి మేము ఈ లోకాన్ని ఆశించే వారంగా కాక ఆ పరలోక పట్టణంలో నాయన అదే విధంగా అక్కడ మాకు కలిగే బహుమానాలను పొందుకునే వారంగా ఉండాలి తండ్రి అక్కడ తండ్రి ప్రభా మంచి బహుమానాలు ఉన్నాయి ప్రభా వాటే మా పరుగు ముందు కొనసాగించాలి ప్రభా సాయం చేయండి ప్రభాయకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా జీవం గల తండ్రి ప్రభా నైనా ఇంకా కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నారు తండ్రి ప్రభా వారిని బట్టి ప్రార్థిస్తున్నాం సాయం చేయండి తండ్రి ప్రభా సంఘాలను బట్టి కోవిడ్ పేషెంట్లను బట్టి ఆయన మెడికల్ బారణ పడిన రైతులను వలస కూలీలను తండ్రి ప్రభా ఆ డాక్టర్స్ ని వ్యవస్థని శానిటైజేషన్ వ్యవస్థని తండ్రి అమాయక ప్రజల్ని బట్టి ప్రార్థిస్తుంటున్నాం సాయం చేయండి ప్రభా ముఖ్యంగా సంఘము తండ్రి ప్రభా భ్రష్టత్వానికి లోనైతుంది ప్రభా ప్రతి స్థం విచ్చలవిడిగా బ్రతుకుతుంది ప్రభా ఆ స్థంఘానికి వెళుతున్నాం మేమే ఒక స్థంగము మాలో అటువంటి క్రియలు ఉండడానికి వెళ్లేదు మా కుటుంబంలో అటువంటి క్రియలు ఉండడానికి లేదు మా సన్నిహితులలో మా వెల్విచర్లో ఎవరిలోనూ అటువంటి క్రియలు ఉండడానికి లేదు మేము హెచ్చరించుకునే వారంలో ఉండాలి ప్రభా నాయన ఈశ్వరగా పొగుడుకునే వారంగా ఉండొద్దు తల్లి ప్రభా నాయన గనపరిచే వారం కన్నా ఎక్కువగా హెచ్చరించే వారంగా ఉండాలి ప్రభా అంత దినాలలో తండ్రి పరలోక పతానానికి చేరాలి ఏ విధము చేసిన తండ్రి ప్రభా నాయన మా గురు యాదే ప్రభా అక్కడ కలిగే బహుమానం పొందుకోవాలి ఆ జీవ గ్రంథంలో మా పేరు నాయన నిర్లక్షించి ఉన్నారు ప్రభా దాన్ని బట్టి మీకు వందనాలు స్వచ్ఛరీ ప్రభావ సాయం చేయండి ఇంకైనా జ్ఞానం దయచేయండి ప్రభాయన తెలుసుకున్నట్టు గ్రహించటం జ్ఞానం దయచేయండి ప్రభా నాయన ఈరోజు భిన్నమైన సువర్ణాలు భిన్నమైన బోధలు తండ్రి అనేక బోధులు తండ్రి ప్రభా అవి మిక్స్ అయిపోయి తండ్రి ప్రభా మేము ఈ గ్రహించి ఈ వాళ్ళది గ్రహించే దానికన్నా నైనా మీతో సావర్ దానికి మేము గ్రహించే వరంలో ఉన్నారు సాయం చేయండి ప్రభా గొప్ప కార్యాలయానికి చేయండి ఎస్ఎంఎస్ ఈమెయిల్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాన్ని నాప్తం చేసుకోండి తండ్రి ప్రభావిధంగా దాసవాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా సహాయం చేయండి దాసవ పట్ల మీరు చుట్టూ కృపకై వందనాలు ప్రభా ఆయన గొప్ప మేలు దయచేయండి ప్రభావ యొక్క తండ్రి ప్రభా అనారోగ్య పరిస్థితి సమస్తము అడిగిన దేవా మీకు వందనాలు తల్లిదండ్రులు మీకు ఇద్దరికి ధైర్యము దయచేయండి ఇంకా గొప్ప సేవ సైతం సాయం చేయండి అదేవిధంగా అనారోగ్య సమస్యల్లో ఉంటున్నటువంటి ఆ తల్లి ప్రభా తల్లి క్రిస్టియన్ బ్రదర్ డానియల్ గారిని ముట్టండి ప్రభావం దయచేయండి ముట్టండి సంపూర్ణ స్వచ్ఛత దయచేయండి తల్లి ప్రభా అదే ఆయనపాదం పాస్టర్ గారిని ముట్టండి ప్రభా సంపూర్ణ స్వచ్ఛత చిన్న ముట్టండి ప్రభావ ఆయన సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి గొప్ప సాక్ష్యాన్ని లోపెట్టండి తరే ప్రభావ ప్రతి సభ్యుడిని జ్ఞాపకం తీసుకోండి రాకడాకు తయారు చేయండి ఇంకా యన ఒక తండ్రి ప్రభా యుద్ధ పరికరం లాగా చేస్తుంటున్నాం తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు తండ్రి ప్రభాయన ఈ సుర వెదజల్ల నైనా ఎక్కడెక్కడ తువార్త అవసరమో అక్కడ అంత జ్ఞానాలుగా వెదజెలాలి ప్రభా అటువంటి కార్యం బయట మేము ఇంట్లోనే కూర్చొని మీ దగ్గర మాత్రమే కాక మొత్తం సువార్థ నిశ్చిత ప్రకారం కూడా తీతవరంగా మేము ఉండాలి ప్రభా ఆయన చేస్తున్నాం లే ప్రతి కళ జ్ఞాపకం చేసుకుని అదే విధంగా కొద్ది రోజులుగా రాలేకపోతున్నటువంటి పద్మ ఫాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం సంపత్సారని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభావినా మీరే సాయం చేయమని వేడుకొనిస్తున్నాం అదే విధంగా టీమ్ ఉన్న ప్రతి సభ్యుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభావింది తండ్రి ఆర్థిక సమస్యల నుంచి వీడు బిల్లా అనారోగ్య సమస్యల నుంచి వీడుబిలా చేయండి గొప్ప కార్యాలను చేయండి ప్రభావితము తమకూడి ఈ సమయము జరుగు మాలు కళ్ళు జరుగుతుంది ప్రభానా దాని బట్టి మీకు వనరు నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చేస్తా మహారాష్ట్రుడైన ఏకు పరిశుద్ధ నామ ప్రార్థిస్తూ అడిగి పెడుకుంటున్నాం తండ్రి దేవాలి చుట్టూ తెలుసుకున్నాం చుట్టూ కట్టిన సమయం పెట్టి ఎంతో వంద ఎంతో గొప్పగా రాయిపడ్డాయి ప్రభా గొప్ప మర్మముగా రాయిపడ్డాయి అయా తండ్రి నేను నువ్వు బయలుపరిస్తే గాని అది బయలుపరచబడదు ప్రభావా నీకు వందనాలు నీకే స్కూల్ తెలుసుకున్నావు నిత్యమైన రక్షణ దయచేసా ప్రభావా నీకు వందనాలు నీ రక్షణ నిత్యం ప్రభావ అయా తండ్రి నేను నీ ఇచ్చే జీవము నిత్యమైన జీవము ప్రభా తండ్రి నేను ప్రకృతి తండ్రి నిత్యము అని చెప్పబడింది ప్రభావ నీకు వందనాలు తండ్రి ఎట్లాంటి అనుమానం లేదు తండ్రి నీ ప్రేమ గురించి నీ రక్షణ గురించి నీ ఇచ్చే జీవం గురించి అయా తండ్రి నేను ఏ విషయంలో అనుమానం లేదు ప్రభావ తండ్రి నువ్వు ఇచ్చింది వెనక్కి ఎప్పటికీ తీసుకోండి తండ్రి ఆయన ప్రభా ను తండ్రి ఆయన మనుషులు కాదు ప్రభా తండ్రి నేను మానవుడు మనసు మార్చుకుంటారు కానీ అయ్యా మనసు మార్చుకునేది ఏడు ప్రభా తండ్రి ఆయన నువ్వు ఇచ్చే దీవుని బహు గొప్ప ప్రభా ఈ మధ్య ఈ మధ్య విజయకాల సమయంలో తయారు తండ్రి నేను ఆరాధించి కొనియాడుతూ తయారు తండ్రి ఎవడు తండ్రి ఆయన మా బహుమాను అపహరించుకోకుండా ఉన్నట్లు మేము జాగ్రత్త పడాలి ప్రభా తండ్రి నేను ప్రభా తల్లి మేము ఇచ్చేది ప్రభావ ఏది కూడా తండ్రి తగ్గిపోకుండా ప్రభా దాని గురించి గట్టిగా పట్టుకోవడానికి ఆఖరి దాకా అయ్యా తండ్రి సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన నీకు వదనాలు నీకు స్థితి తెలుస్తున్నాం ప్రభా తండ్రి నేనా ప్రభావ మమ్మల్ని కోటి వారసులుగా చేసే పర్లు రాజ్యానికి అయ్యా తండ్రి నేను ప్రభానికి వదనాలు ప్రభావ పిల్లలము ప్రభా తండ్రి నేనా అయినా నీ రక్షణ ప్రభాస్ తండ్రి అయినా ఎంత గొప్పది ప్రభాస్ తండ్రి దీనిలో రక్షణ ఇచ్చిందే కాకుండా ప్రభా వారసులుగా చేశారు మా రాజ్యానికి వారసులుగా కేసు ప్రభుత్వం తోటి వారసులుగా చేసే ప్రభావండి ఆయన ఎన్ని బహుమానాలు మా కోసం చేయరు కంటినీ కనిపించలేదు అన్నారు ప్రభుత్వం వినబడలేదు మనిషి కానిది అయా తండ్రి అన్ఇమ్మాజినబుల్ అనేది ప్రభా తండ్రి ఆయన ప్రభా ఇంత గొప్ప రివార్డు ప్రభావ మాకు ఇచ్చేవారుగా ఉన్నారు పదనాలు నీ నీ వేసు ప్రభాతం నీకు మాడు వేసుకృత రక్తంలో ప్రభావతం నేను కడిగిన తండ్రి స్థితి ఎంత గొప్పది ప్రభావతం నీకే వదనాలు తెలుస్తున్నాం మా పాపాలు పెరిసినప్పుడు ప్రభావ తండ్రి ఉన్న స్థితి ఎంత గొప్పది ప్రభావం ఆరాధించి కొనియాడుతూ తండ్రి నేను నీ ఉదయ కాలం ప్రభావ నీకే సంస్థ మహిమ జనతో ఆరోపిస్తుంది మా ముందు చూస్తున్న తల్లి అనేకమైన ప్రభావం రే నేను ప్రార్థ విజ్ఞాపం బట్టి ప్రార్థిస్తున్న ప్రభావ మా దేశాన్ని మా రాష్ట్రాన్ని లక్ష్యండి తండ్రి ప్రపంచాన్ని ప్రభావ జ్ఞాపకం చేసుకోని ప్రభా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ నాయకులు జ్ఞాపం చేసుకుని ప్రభాతండి మనకి సరిపోతుంది వాళ్ళ ఎలక్షన్స్తోంది అయినా వాళ్ళ ప్రభాతం రే నైనా స్పోర్ట్స్ తండ్రినైనా కొందరు యుద్ధాలు తండ్రినైనా కొందరు ప్రభాతం రే రకరకాలుగా తండ్రి అయినా వాళ్ళ వాళ్ళ ఎలక్షన్స్ గెలవాలని కొందరు ప్రభావం ఒకరినొకరు ప్రభాతండి అయినా పొలిటికల్ గా లాక్ ఒకనొక కాళ్ళు లాక్కోవడం ప్రభావండి ఎన్ని రకాల గౌరవ ప్రభావండి ఆయన ప్రభాతం సిద్ధించేవాడు ఒక్కడు కూడా ఒక్కడే ప్రభావం మా కోసం చింతించేవాడుగా మనుషుల కోసం చింతించే గొప్ప దేవుడుగా ఉన్నా తండ్రి నేనా ప్రభావ తండ్రి నీ వైపు చూస్తున్నాం నచ్చినప్పుడు ఆవర్తి సహాయం చేసి నడిపిస్తాను ప్రభావ నీ వీడులో సేవకులు నాశనం చేసుకుని పరిచర్లు నాశనం చేసుకుని సంఘాలని న్యాసం చేసుకోండి అయ్యా తనని నచ్చిపోయే ఆత్మలు పరిచయం గురించి ప్రభావ రీచ్ గురించి ప్రార్థిస్తున్నాను ప్రభావి సహాయం చేయండి అనేకులు కొందరు ప్రభా తీ గాసులు ప్రభావ ధైర్యంతో తండ్రి నీకు వాటర్ ప్రకటిస్తున్నారు తర్వాత అందిస్తున్నారు అయా ధైర్యంగా పరిచయం చేస్తున్నారు ప్రభావితం చేసుకుంటున్నాం ప్రభావి కొంద శిక్తి ఆత్మలు నీ బిడ్డలందరికీ తెచ్చామని నాకు మాస్కు తెచ్చామని ప్రార్థిస్తున్నాను ప్రభావితండి ధైర్యంగా నీ సువార్త పెట్టే చేయండి కంటే నీకు ఉన్నారు నీకు ఎస్కృతి తెలుస్తున్నాను అంగీకరిస్తున్నాం ప్రభావ ఇలాంటి సమయం మరొకసారి రాదు కంటే భయంతో ఉన్నారు ప్రజలు అది మరణం భయంతో ఈ టైంలో ప్రభావి సువార్త ప్రకటిస్తే ఎంత ప్రాముఖ్యమైంది అయా కోవిడ్ మాస్క్ చెప్పి అలాంటి ప్రోజెక్టులకు అలాంటి ముసుకులు ఉండిపోయి భయపడిపోయి అయా ప్రకటించిన వారుగా అది ఏమైనా ప్రశ్నించుకునే వారుగా ఉన్నాం ప్రభావ సహాయం చేయండి ప్రండి మీరే నడిపించింది మనీ పొందమని ప్రార్థిస్తున్నా కూలీల దగ్గర చేసిన పరిచయాన్ని అది పోతుంది అయినా ప్రభు లేన పరిచయం ఓల్డ్ ఏజ్ హోం దగ్గర చేసిన పరిచయలని అన్నిటి మీద న్యాసం చేస్తామని ప్రార్థిస్తున్న ప్రభుత్వం నుంచి సహాయం చేయమని అయాసే పరిచయం చేయడానికి ప్రజలు వీళ్ళందరినీ ఆహిత్పర్శన ప్రార్థిస్తుంది ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాం అయాసం చేస్తుంది సహాయం చేయండి ప్రభావ సందీపలని ప్రభావం మీద న్యాసం చేసుకుని బయట సందీప బలపర్చం అని ప్రార్థిస్తూ వేసుకుంటున్నా చూస్తే వాళ్ళు బెన్లక్ష్మి కూడా ఉంది సార్ సార్ ఇంకెవరున్నారు సార్ భాస్కర్ సార్ ఉన్నారు అనుకుంటాను రైట్ శ్యాంసార్ ఇచ్చేయండి సార్ బెనలక్ష్మి భాస్కర్ ఉన్నారు భాస్కర్ నా దగ్గర ఉన్నాడు కానీ మరి ఉన్నాడు నా దగ్గర ఉన్నాడు భాస్కర్ భాస్కర్ ఓకే సార్ శ్యామ్ సార్ ఇచ్చేయండి సార్ బెన్లక్షిండి అంటే ప్రేమను ఎస్ క్రి కృప కై నిం సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు మనందరూ చూడేలా